సహనావతు సహనోనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమామోహ గ్రాహ గ్రాసైకర్మణే దేశాలు మారుతున్నా కాలాలు మారుతున్నా అవస్థలు మారుతున్నా అనుభవాలు మారుతున్నా మారనిది మార్పు లేనిది ఒకటి ఉంది అని ఇప్పటికే మనం తెలుసుకున్నాం ఏడో శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సత్యం మనకు చాలా చక్కగా అర్థమైంది దానిని ఒక పేరుతో పిలిచాం అదేంటి దీనిని సంవిత్ అన్న చిత్తన్న జ్ఞానమన్నా ఒకటే ఇవన్నీ మనకు అనుభవంలో ఉన్నటువంటి పదాలు మనకు క్రొత్తగా సంవిత్ అనేటువంటిది ఇక్కడ ప్రవేశపెట్టబడి అలా ప్రవేశపెట్టడం వెనక్ కూడాను విద్యారాయణ స్వామికి చాలా విశిష్టమైనటువంటి భావన ఆ సంవిత్ అనేటువంటి శబ్దాన్ని ప్రవేశపెట్టడం వెనక కనుక సంవిత్ అన్న చైతన్యం అన్న చెప్తాను అది ఎందుకు జ్ఞానం అన్న భాతి అన్న ఇవన్నీ కూడాను పర్యాయపదాలి సినానిమ్స్ దేనినైనా మనం గ్రహించాలి అనుకున్నప్పుడు మనకు జ్ఞానం ఉండాలి ఏదైనా ఒక దాన్ని మనం తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం జ్ఞానం లేకుండా దాన్ని తెలుసుకోవాలి ఏది తెలుసుకోవాలన్నా మనకు జ్ఞానం ఉండాలి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరొక జ్ఞానం అవసరం కానీ ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకోవడానికి మనకు జ్ఞానం అవసరం జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరొక జ్ఞానం అవసరం లేదు అదే జ్ఞాన వైభవం అంటే చీకట్లో ఏవే వస్తువులు ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు అక్కడికి కనుక ఒక దీపాన్ని ఎత్తుకుపోయి పెడితే ఆ చిన్న ప్రమిదే కావచ్చు ఆ దీపపు వెలుగులో అక్కడ ఏమున్నాయో తెలుస్తాయి కాబట్టి ఆ అక్కడ ఉండేటువంటివి మనకు తెలియడానికి దీపం అవసరం దీపం యొక్క వెలుగులో చీకట్లో ఉండేటువంటి వస్తువులు ఇంతవరకు ఏవైతే ఉన్నాయో దీపం తీసుకుపోయినప్పుడు మనకు ఆ వస్తువులు ఉన్నవి అని ఈ వెలుగులో తెలుస్తూ ఉన్నాయి కాబట్టి వస్తువులు అలా వెలుగుతూ ఉన్నవి అని తెలుసుకోవడానికి దీపం అవసరం దీపం వెలుగుతూ ఉన్నది అని తెలుసుకోవడానికి మరొక దీపం అవసరమా అదే విషయం దీపం వెలుగుతూ అది అలా వెలుగుతూ ఉన్నది అని తెలుసుకోవాల్సిన దానికి ఈ దీపం ఇలా వెలుగుతూ ఉంది అని తెలుసుకోవడానికి మరొక దీపాన్ని నువ్వు వెతుకొని పోవాలన్నా యూ డోంట్ రిక్వైర్ ఎ లైట్ టు సీ ద లైట్ అవునా వెలుగుతూ ఉంది గనక ఆ వెలుగును చూడ్డానికి మరొక వెలుగు నీకు అవసరం లేదు అట్లాగే జ్ఞానం అనేక విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానం ఉపయోగిస్తుంది కానీ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మరొక జ్ఞానం నీకు అవసరం లేదు ఏవైతే అక్కడ ఉన్నవో ఆ గదిలో చీకటిలో దీపం వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది సపోజ్ అక్కడ ఏమీ లేవనుకోండి ఏ వస్తువులు లేవు వస్తువులు ఉంటే దీపం దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఏ వస్తువులు లేనప్పుడు తను ప్రకాశిస్తూ ఉంటుంది తన చేత ప్రకాశింపబడడానికి వేరే వస్తువులు లేవు కానీ తాను మాత్రం స్వప్రకాశంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానం కూడా అంతే జాగ్రత్త ఉంది దాన్ని ప్రకాశింపజేస్తూ జ్ఞానం ఉంది స్వప్నం ఉంది దాన్ని ప్రకాశింపజేస్తూ జ్ఞానం ఉంది శబ్దం ఉంది జ్ఞానం ఉంది రసం ఉంది జ్ఞానం ఉంది రూపం ఉంది జ్ఞానం ఉంది గంధం ఉంది జ్ఞానం ఉంది సుషుత్తులు ఇవన్నీ ఏవి లేవు తానే ప్రకాశిస్తా ఉంది అది సంవిత్ సరే కాబట్టి దానికి ఎక్కడ మనకి ఇంతవరకు హాని ఉన్నట్టుగా కనిపించలేదు అది ఆరో శ్లోకంలో మనం చూచింది ఏం స్థానత్ర మూడు అవస్థల్లో కూడా స్థానత్ర ఏపి సంవిత్ ఒకే సంవిత ఒకే చైతన్యం మూడు అవస్థల్లో ఉన్నది జాగ్రత్తలో స్వప్నంలో సుక్షిప్తిలో అట్లాగే తద్వత్ అంటే ఆ రోజంతా ఉంది కదా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై నాలుగు గంటలు జాగ్రత్త లేదు మనకు అనుభవంలో ఇరవై నాలుగు గంటలు స్వప్నం లేదు ఇరవై నాలుగు గంటలు సుక్షిప్తి లేదు కనుక వాటి టైం వేరుగా ఉంది కానీ ఇది మాత్రం కంటిన్యూస్గా ఉంది అది దీని ప్రజెన్స్ మాత్రం ఎక్కడ కూడాను ఏకా భిన్నం కావడం లేదు కాబట్టి రోజులో అవస్థలు అనేకం ఉండొచ్చేమో కానీ భిద్యతే భిన్నంగా కనిపిస్తున్నాయి కానీ ఈ అన్ని అవస్థల్లో ఏదైతే ప్రకాశిస్తూ ఉందో అది ఏక సంవితు ఏక కాబట్టి ఒక రోజంతా అలా ఉంది కనుక తద్వత్ దినాంతరే ఇంకొక రోజు కూడా అంతే ఆ ఇంకొక రోజు రేపు కావచ్చు నిన్న కావచ్చు కనుక నిన్న కూడాను ఉంది మొన్న ఉంది అట్లా పోయినప్పుడు మనకు మాస అబ్ధ యుగ కల్పేషు గతేషు ఆగమ్యేషు అనేకథా అనేకమైనటువంటి రూపాలుగా ఎన్ని మనకు తెలుస్తూ ఉండినా అనేక శబ్దాలుగా ఎన్ని వినపడుతూ ఉండినా అనేక అనుభవాలు మనం గడుస్తూ ఉండినా ఈ అవస్థలన్నీ కూడా దొరలిపోతూ ఉండినా వీటన్నిటి మధ్యలో అన్ని కాలాల్లో ఉంటూ కాలాతీతంగా కూడా ఉండేటువంటి సంవిత్ చైతన్యం ఏదైతే ఉందో కాన్షియస్నెస్ ఇది ఎప్పుడో ఎప్పటినుంచో ఉంది ఎప్పటి నుంచి ఉందంటే చెప్పలేము ఎందుకని ఫలానప్పటి నుంచి ఉందని చెప్పాలంటే కాలం రావాలి ఇది కాలానికి సంబంధించింది కాదు ఆ సంవిత్ లో కాలం పుట్టింది అది పాయింట్ సంవిత్ లో కాలం పుట్టింది సంవిత్ యొక్క సత్య స్వరూపం కాలం యొక్క సత్య స్వరూపం సంవిత్ ద ట్రూత్ ఆఫ్ టైమ్ ఈస్ టైమ్లెస్నెస్ సంవిత్ ఈస్ టైమ్లెస్నెస్ అది పాయింట్ కాబట్టి ఎప్పటి నుంచో ఉంది కదా ఇక భవిష్యత్తులో ఎప్పటి వరకన్నా ఉంటుంది కాబట్టి గతంలోను భవిష్యత్తులోను ఎప్పుడూ ఉండేటువంటిది సంవిత్ అది కాలానికి పరిమితమైంది కాదు దేశానికి పరిమితమైంది కాదు అవస్థకు పరిమితమైంది కాదు అనుభవానికి పరిమితమైంది కాదు కనుక సంవిదేషా స్వయం ప్రభా నోదేతి నాస్తమేత్యేష ఏకాటీ ఏష స్వయం ప్రభా సంవిత్ ఏకా ఏషా స్వయం ప్రభా సంవిత్ ఏక అక్కడికి వచ్చాగం ఆయన బాగా అర్థం చేసుకోండి ఏషా ఈ స్వయం ప్రభా మరొక దాని మీద ప్రకాశించడం లేదు మరొక దాని వల్ల ఇది తెలియడం లేదు సంవిత్ సంవిత్ వల్ల అన్నీ తెలుస్తూ ఉన్నాయి సంవిత్ ఉండడం వల్ల చైతన్యం ఉండడం వల్ల అనేక విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉంది సంవిత్ని తెలుసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం లేదు ఎందుకని స్వయం స్వయం ప్రకాశయతి తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంది అందువల్ల నోదేతి నా స్థమేతి నా ఉదేతి ఎందువల్ల స్వయం ప్రభ తనంతట తాను ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉందో అటువంటిది పుట్టేందుకు అవకాశం లేనే లేదు స్వయం ఎప్పుడైతే అన్నాడు స్వప్రకాశం అని ఎప్పుడైతే అన్నాడు అది పుట్టేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని యత ఉదేతి తత్ నా స్వయం ప్రభం యత్ ఉదేతి తత్ నా స్వయం ప్రభం ఏదైతే పుడుతుందో అది స్వప్రకాశం అయ్యేందుకు అవకాశం లేనేలేదు ఎందుకని స్వామీజీ పుట్టింది కనుక సింపుల్ రీజన్ పుట్టింది గనక ఎందుకని ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది పువ్వు మొక్క నుంచి పుట్టింది కాయ చెట్టు నుంచి పుట్టింది పిల్లి పిల్ల పిల్ల నుంచి పుట్టింది పిల్లవాడు మనిషి నుంచి పుట్టారు అది కనుక పుట్టడం అంటూ జరిగితే ఆ ఉద్గమ స్థానం ఏదో దేని నుండి అది పుట్టిందో అది దీనికన్నా ముందు ఉండాలి అది దీనికన్నా ముందు ఉన్నింది ఇది సంబిత కాదు అది సంబిత్ అవుతుంది క్లియర్ అందువల్ల నోదేది పుట్టింద అది స్వయం అయ్యేందుకు అవకాశం లేదు అట్లాగే అస్తమించింది అనుకోండి నశించడం అస్తమించడం అంటే నశించిపోవడం ఇది నశించింది అంటే అంటే ఇది పుట్టడానికి దీనికి ముందు మరొకటి లేదు దట్ ఇస్ ద పాయింట్ ఇది పుట్టడానికి దీనికి ముందు మరొకటి లేదు అందువల్ల నోదేతి నా ఉదేతి ఇది అస్తమిస్తే చూడడానికి వేరొకటి ఉండదు దీని నశింపజేసేది లేదు ఇది నశిస్తే చూడడానికి మరొకటి ఉండదు ఎందుకని ఏవైనా కాలంలో బట్టి కాలంలో పోయేటవే గాని కళాతీతంగా ఉండేటువంటివి అన్నిటినీ తెలుసుకుంటూ తాను దివ్యంగా ప్రకాశించేటువంటిది అవి ఉంటే అవి అలా ఉన్నవని అవి లేనప్పుడు అలా లేవని తెలియజేసేటువంటి సత్తాస్వరూపంగా ఏదైతే ఉందో అదే సంవిత్ గనక అది ఏషా సంవిత్ ఏషా సంవిత్ స్వయం ప్రభా ఏకా ఇది ఒక్కటే గాని ఇట్లాంటిది ఇంకొకటి ఉండేందుకు అవకాశం లేదు రెండు చైతన్యాలు ఉండడం అనేటువంటిది అశాస్త్రీయమైనటువంటి విషయం ఒకటి మరొకదాన్ని పరిమితం చేసుకుంటూ పోతుంది గనుక కాబట్టి ఏషా సంవిత్ చిత్స్వరూప అవునా ఏషా సంవిత్ చిత్ స్వరూప ఆత్మ అంతే చిత్స్వరూప ఆత్మ సంవిధాత్మ సత్యాత్మ స్వరూపాత్మ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ సంవిధాత్మ ఏదైతే సంవితను మనం ఆత్మ అంటున్నాము ఇది చిత్స్వరూపం జ్ఞానస్వరూపం కదా సంవిత అంటే చిత్స్వరూప ఆత్మ సత్స్వరూపం ఏవ క్లియరా నేను ఏదైతే జ్ఞానస్వరూపంగా ఉందో అది సత్యస్వరూపము ఎందుకని సత్యస్వరూపము ఎప్పుడు నశించదు కనుక కాలత్ర చూచారా ఇప్పుడు కనుక రెండు పాయింట్లు మనకు చాలా క్లియర్గా అర్థమైనవి ఒకటి సంవిత్ మార్పు చెందనిది కాలంలో కాని దేశంలో కాని అవస్థలో గానీ అనుభవంలో గానీ ఏదైతే మార్పు చెందకుండా ఉందో ఆ సంవిత్ సత్యము దీనిని తెలుసుకోవడానికి మరొక జ్ఞానం లేదు ఎందుకని సత్యం గనక సత్యం స్వయం ప్రభ గనక సత్తయాహి చిత్తాహ్యమున్లా అది కావాలి ఈరోజు బ్యూటీసారి ఇప్పుడు కనుక సత్స్వరూపం చిత్ స్వరూపం అంటే సంవిత్ బాగా గుర్తుపెట్టుకోండి సంవిత్ నిత్యము నిత్య స్వరూపము సంవిత్ జ్ఞానస్వరూపము గతంలో ఎప్పటి నుంచో ఉంది భవిష్యత్తులో ఎప్పటికైనా ఉంటుంది నశించినటువంటిది ఎందుకంటే పుటనటువంటిది అప్పుడున్నదే అప్పుడు ఎప్పుడో ఉన్నదే కల్పాల ఉంది రేపు ఉంటుంది ఇంకా భవిష్యత్తులో ఉంటుంది మార్పు చెందుద్దే రామ రామ జయ రామ రామ జయ సీతారా నాడు నేడు ఉన్నది రేపు ఉండున్నది ఉండదగినది మిగతానే ఉండదినీవు కావు పోతూ ఉంటాయి కాలంలో నాడు ఉండినది నాడంటే ఎప్పుడు స్వామిజీ నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే గతం నాడే నాడు ఉండినది నేడు ఉన్నది రేపు ఉండున్నది ఉండదగినది అదే అదే ఇదే అది ఇది కానిది అద్భుతమైనది ఎందుకో తెలుసా అది అన్నాం అనుకో జాగ్రత్త స్వప్నం కాదు అని అర్థం ఇది అన్నాం అనుకో స్వప్నం జాగ్రత్త కాదని అర్థం అది ఇది కానిది అద్భుతమైనది అన్నిటికీ ఆధారమైనది అది ఇది కానిది అద్భుతమైనది అన్నిటికీ ఆధారమైనది ఆరని దీపము అఖండము జీవుల గమ్యము చైతన్యము సంవిత్ ఆరని దీపము అఖండము జీవుల గమ్యము చైతన్యము రామ రామ జయ రజ రామ రామ జయ సీత రామ రామ జయ సీతారా ఇప్పుడు మనకు సంవిత తెలిసిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే లాస్ట్ వీక్ మీరు చాలా బాగా గ్రాస్ప్ చేశారు మీరు ఎంత బాగా గ్రాస్ప చేశారో అంతకన్నా బాగా నేను చెప్పాను అనుకుంటున్నాను నేను అంత బాగా చెప్పడం వల్లనే మీరు గ్రాస్ప చేశారు నిప్పులు అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న దర్శనాల్లో ఒక్కొక్కరి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి నేను కూడా నాకు తెలుసు ఆ విధమైనటువంటి తృప్తి కలుగుతుందని మీకు కేవలం ఒక రెండు ఉపన్యాసాలకే ఇలా ఉంటే ఐదారు శ్లోకాలకి ఇలా ఉంటే పదిహేను శ్లోకాలు విన్న తర్వాత నన్ను పెట్టి వెళ్ళిపోతారు ఎవరు నాకు భయం ఉంది ఇప్పుడే కానీ ఈరోజు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ మొన్న ఈ మీకు ఎంత బాగా అయితే అర్థమైందో అంతకన్నా బాగా అర్థం అవుద్ది కొంచెం జాగ్రత్తగా అటెంటివ్గా అర్థం చేసుకోండి ఇప్పుడు సంహిత అర్థమైపోయింది ఇయమాత్మా పరానందర ప్రేమాస్పదం యత మా నూవం హి భూయాసం ప్రేమాత్మ్యేసింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ జాగ్రత్త ఇయమాత్మా పరానందరప్రేమాస్పదం ఎ అంటే ఈఎం అంటే ఈ ఆ ఇ ఏది ముందు శ్లోకం కనెక్షన్ ఏషా అదే ఈ అందుకని మళ్ళీ మళ్ళీ అన్నాను ఏషా ఈ సంవిత్ ఈ సంవిత్ అన్నాను అదే ఇక్కడ ఇఎ అంటే దిస్ ఇదే ఈ ఈ ఏంటంటే ఇయం సంవిత్ విషయం ఇం సంవిత్ ఆత్మ అంతే సెంటెన్స్ ఆత్మ ఇయం ఆత్మ ఇయం ఇంతవరకు ఏ సంవిత్ అయితే జ్ఞానాన్ని అయితే మీరు తెలుసుకున్నారో చైతన్యాన్ని దేశకాల పరిస్థితులకి లొంగనటువంటిది అతీతమైనటువంటి జ్ఞానం ఏదైతే మీరు తెలుసుకున్నాడో స్వప్రకాశంగా స్వయం ఉండేటువంటి జ్ఞానం ఇయం సంవిత్ చైతన్యం చిత్ ఇం జ్ఞానం ఆత్మా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాడు పదం నువ్వు ఆత్మ ఆత్మ ఆత్మ అంటున్నావే సార్ ఇది ఆత్మ పోయం ఆత్మ ఇయం సంవిత్ ఆత్మ ఇప్పుడు సంవిత్ స్వరూపాత్మ ఎట్లని అనుకో అర్థమైంది ఇది పరానంద అంతే ఇయం సంవిత్ ఆత్మ ఈ జ్ఞానమే ఆత్మ ఆత్మ అంటే ఇప్పుడు ఏదో కాదు ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు నవ్వుకుంటా ఉండండి ఇక టీవీల్లో ఆత్మ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటుంటాడే సరే అని అనుకుంటుండీ బ్రతకనండి వాటిని ఆధారం చేసుకొని ఎందుకంటే బ్రతకడం తెలియదు కనుక లైఫ్లో ఇప్పుడు అర్థమైపోయింది మీకు చాలా క్లియర్గా ఉండాలి ఇయమ్ ఆత్మ ఈ సంవితే ఈ చైతన్యమే అనంతమైంది కాలాని కళాని పరిమితంగా ఇది ఆత్మ ఇది ఆత్మ అంటే పరానందహ ఇది ఆనంద స్వరూపము ఇది ఆనంద స్వరూపము ఈ విద్యారాయణతో ఎంత చిన్న పదాల్లో అంత చిన్న ఒక అట్లా బుడిక లాంటిది సముద్రాన్ని నిర్గించేస్తాడు అందులో నో ఈవర్ పరానంద ఆనంద ఆనందం తెలుసు కదా మీకు పరానంద పర ఉత్కృష్టమైన ఆనందం ఉత్తమోత్తమైనటువంటిది పరానంద ఉత్కృష్టమైన ఆనందం అంటే అంతమలేని ఆనందం అంటే అనంతమైన ఆనందం పరానంద పరశబ్దం అది కాబట్టి ఈ మాత్మ ఈ సంవితే ఆత్మ ఇది పరానంద స్వరూపము అనంతానంద స్వరూపము అనంతనంద కృష్ణాయ జగన్ మంగళమూర్త అందుకని అనంత అనే ఆనంద అయినందు వాడాడు తెలుసా ఇదిగో పరానంద వాళ్ళకందరికీ జ్ఞానం పూర్ణంగా హృదయంలో ఉంది ఏ పదం వాడినా ఏది మాట్లాడినా అది వచ్చింది కాబట్టి ఇది పరానంద స్వరూపం ఉత్కృష్టమైంది బాగా గుర్తుపెట్టుకోండి పరా అని అన్నాడు దానికన్నా ఏది ఉంటే అది అపరా ఇదొక్కటే పరా ఇంతకు మించిన ఆనందం లేదు సుప్రేమ్ పరా కదా యత సెకండ్ లైన్ యత పరప్రేమాస్పదం యత దేర్ ఫోర్ ఈ కారణం చేత పరప్రేమాస్పదం ఇంతకుముందు పరానంద ఉత్కృష్టమైన ఆనందం పరప్రేమ ఉత్కృష్టమైన ప్రేమ ఆస్పదం ప్రేమాస్పదం కదా నైనా పరప్రేమాస్పదం ఆస్పదం అంటే విషయము ఆస్పదం అంటే విషయము విషయ పరప్రేమాస్పదం ఉత్కృష్ట ప్రేమ విషయ ఎందువల్ల పరానందే ఇప్పుడు చూసారా నారద మహర్షి నారదముని వాడాడు అక్కడ సాధు అస్మిన్ పరమ ప్రేమ రూపాని పరమ ఉత్కృష్టం ఇంకా అంతకు మించి లేదని అర్థం పరప్రేమాస్పదం ప్రేమ మీకు తెలుసు ప్రేమ విషయం అద్భుతం పరప్రేమ విషయం ఈ రెండు ఈ రెండు లైన్స్ దగ్గర నేను ఆగుతున్నా మీరు తర్వాత దగ్గరికి వెళ్ళకండి దీనికి కనెక్షన్ ఇస్తాను ఎట్లా అనేది ఇప్పుడు ఇయమాత్మ పరానంద పరప్రేమాస్పదం యత ఇంతేనా ఇయమాత్మ ఇయం సంవిత్ ఆత్మ ఈ జ్ఞానమే ఆత్మ ఇది పరానంద ఇది అనంతానందము లిమిట్లెస్ హ్యాపీనెస్ అవధి లేనిటువంటి ఆనందం నిరతిశయ ఆనందం నిరతిశయ ఆనందం ఇది అది ఆ పదం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పరానంద ఉత్కృష్టమైంది కనుక పరప్రేమాస్పదం పర ప్రేమాస్పదం ఉత్కృష్టమైనటువంటి ప్రేమ విషయం ఆస్పదం ఇత ఈ కారణం చేత ఎందుకు ఆగి చెప్తున్నానంటే ఒక అద్భుతమైన సత్యం మీ దగ్గరికి రాబోతూ ఉంది అది జనంలో ఎంత కన్ఫ్యూజన్ అంటే దీనివల్ల ప్రేమ ఏంటి పేడ కాదు ప్రేమ పేడ కాన్షియస్గా నాను ఎందుకని వేదాంతంలో తప్ప మిగతా దగ్గర అంతా ఉండేది అదే అని నాకు నిరూపించడానికి పెద్ద టైం పట్టది ఇప్పుడు ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఏంటి అసలు ఇది ప్రేమ్న విషయ కహ వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ప్రేమ్న విషయ కహ ఆస్పదం విషయం ఏనాయ కదా ఏది ప్రేమ విషయం ప్రేమ ప్రేమ ప్రేమ అంటే నేను ఆయన్ని ప్రేమిస్తున్నా నేను ఆమెను ప్రేమిస్తున్నా నేను దాన్ని ప్రేమిస్తున్నా నేను దీన్ని ప్రేమిస్తున్నా నేను దాన్ని ప్రేమిస్తున్నా ఏడుస్తున్నా ఇదంతా కలిపి అసలు ప్రేమ వస్తువు ఏంటి ప్రేమ విషయం ఏంటి ప్రేమాస్పదం ఏంటి ఏదైతే నీకు అవసరమో అది ప్రేమ విషయం అది ఎలాంటిదై ఉండాలి నువ్వు ప్రేమించేది నీకు కష్టాన్ని కల్పిస్తుంది అనుకు దుఃఖాన్ని అప్పుడు దాన్ని ప్రేమిస్తావా ప్రేమాస్పదం ఏదో అంటే ప్రేమ విషయం ది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ అది ఎలాంటిదై ఉండాలంటే ప్రేమాస్పదం అయింది సంతోషాన్ని కలిగించేదై ఉండాలి సుఖాస్పదంగా ఉండాలి ప్రే ప్రేమాస్పదం అయింది సుఖ ఆస్పదం అంటే విషయం అయినా చెప్పాను కదా కాబట్టి ఏదైతే నీకు ప్రేమ విషయమో నాకు అది ప్రేమ వస్తువు అని నువ్వు అది నీకు ఆనందాన్నిచ్చేదై ఉండాలి ప్రేమాస్పదం భాగర్థం చేసుకోండి ప్రేమాస్పదం ఆనంద స్వరూపం అంతే పరప్రేమాస్పదం పరప్రేమ ఇదొకటి మళ్ళీ అంటే ఏదైతే నీకు ఆనందాన్ని ఇస్తుందో దాన్ని నువ్వు ప్రేమిస్తావు ఫస్ట్ పాయింట్ నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తున్నాను అంటే అది విషయం కానీ వస్తువు కానీ వ్యక్తి కానీ సన్నివేశం కానీ పరిస్థితి కానీ ఏదైనా సరే నువ్వు ఒకదాన్ని ప్రేమిస్తున్నాను అంటే అది నీ ఆనందానికి మూలమై ఉండాలి ఎన్ని ఆబ్జెక్ట్ లవ్ మస్ట్ నెససర్లీ బీ ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ కదా అది దుఃఖాన్ని ఇస్తుంది అండి దాన్ని ప్రేమిస్తావా నువ్వు అది ఏదైతే ప్రేమాస్పదము నాయన ఏదైతే ప్రేమాస్పదము అది ఆనంద స్వరూపము అది ఆనందాన్ని మనకిస్తుంది సుఖాన్ని ఇస్తుంది ప్రేమాస్పదం సుఖాస్పదం పరమ ప్రేమాస్పదం పరానంద అదే అదే అర్థమవుతుంది కాబట్టి కోరికలు మన దగ్గర కోరుకుంటూ ఉంటాం ఏవో ఏవో ఏవో ఏవో కోరికలు కోరుతు ఎందుకని కోరిక కోరుతున్నావు దేన్నైతే నువ్వు కోరుతూ ఉన్నావో దానిమీద నీకు ప్రేమ ఉంటేనే నువ్వు దాన్ని కోరుతావు కానీ లేకపోతే నువ్వు దాన్ని కోరే ప్రశ్నే లేదు ఇదిగో నేను ఆమెను పెళ్లి చేసుకోవాలండి అంటాడు పెళ్లి కాని వాడు కాదు అంటే ఆమెను కోరుతున్నాడు అన్నాడు ఆమెను కోరుతున్నాడు అని అంటే ఆవిడ మీద ఇతనికి ప్రేమ ఉందని అర్థం ప్రేమాస్పదం ఆవిడ ఎందుకు ప్రేమాస్పదం అయింది అని అంటే సుఖాస్పదం అర్థమవుతుందా ఈయన ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమాస్పదం ఈయన ఈయన భావిస్తున్నాడు కనుక సుఖాస్పదం కానీ ఆవిడ ప్రేమాస్పదమా సుఖాస్పదమా కన్ఫ్యూజ్ కాకుండా వినండి నన్ను మిస్టేక్ చేయకుండా వినండి నాకు చాలా క్లియర్గా ఉంది మీ మనసులో క్లియర్గా ఎక్కిస్తాను స్వామీజీ అవును కదా స్వామీజీ ఇతనికి ప్రేమాస్పదం మరొకరికి ఇతనికి సుఖాస్పదం ఇష్టం వాడికి సుఖాస్పదం కాదు కొందరు దుఃఖాస్పదం కూడా కావచ్చు ఇష్టం లేకపోతే ఎందుకని వాడి ఇంకొని ప్రేమించుంటే సింపుల్గా అర్థం చేసుకుంటారండి కాబట్టి ఏదైతే మనకు మనం ప్రేమిస్తు ఉన్నామో ఇది నాకు ప్రేమ విషయము అని నువ్వు చెప్పినప్పుడు ప్రేమాస్పదం అన్నప్పుడు అది సుఖాస్పదంగా ఉండాలి అటువంటి దాన్ని మనం ప్రేమించుకుంటూ పోతున్నాం ఇంతకీ అసలు ప్రేమంటే ఏంటి ఇది దేనికోసం ఏం ప్రేమించుకుంటుంటే ఏమైంది ఎందుకు ప్రేమించాలి దేన్ని ప్రేమిస్తున్నాడు దేని కొరకు ప్రేమి ప్రేమిస్తున్నాడు సోజీ ఆమెను ప్రేమిస్తున్నా ఆయన్ని ప్రేమిస్తున్నా వాళ్ళని ప్రేమిస్తున్నా ఇది ప్రేమిస్తున్నా అది ప్రేమిస్తున్నా ఎలక్షన్ ప్రేమిస్తున్నా ఎలక్షణ ప్రేమిస్తున్నావు ఓకే అన్నిటి నువ్వు ప్రేమిస్తున్నావు ఎందుకో తెలుసా అవి సుఖాస్పదాలు గనక నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు ఆనందాన్ని ఇస్తూ ఉంది గనక అది ప్రేమాస్పదం అయింది కదా కాబట్టి కోరుకుంటున్నావు ఎన్ని కోరుతున్నావు నువ్వు ఇది కోరుతున్నావు మళ్ళీ అది కోరుతున్నావు మళ్ళీ అది కోరుతున్నావు మళ్ళీ అది కోరుతున్నావు ఇన్నెందుకు కోరుతున్నావు అని నీ గనక సుఖం ఇక్కడే కలిగిపోతే ఒక దాంతో తృప్తిపడి ఉండొచ్చు కదా నువ్వు ఇంకొక దానికోసం నువ్వు ప్రయత్నం చేయడం ఎంత కష్టం అయినా ఎందుకు కోరుతున్నావు ప్లీజ్ టెల్ మై ఈ టైంలో ప్రేమాస్పదంగా ఉన్నది సుఖాస్పదం మరొక దశలో అది సుఖాస్పదం కాకుండా పోతా అప్పుడు నాకు సుఖాన్నిచ్చేది ఏది అని ఇంకొక దాన్ని ప్రేమించాల్సి వస్తూ ఉంది ఎవరు ఎవరిని ప్రేమించరు ఈ ప్రపంచంలో అండర్స్టాండ్ ఐ లవ్ ద ఆబ్జెక్ట్ బికాస్ ఇట్ గివ్స్ మై హ్యాపీనెస్ ఐ లవ్ యూ బికాస్ యూ గివ్ మై హ్యాపీనెస్ నేను ఆ ఎందుకు ప్రేమిస్తున్నాను తెలుసా దానివల్ల నాకు సుఖం కలుగుతుంది కనుక నేను నిన్నెందుకు ప్రేమిస్తున్నాను నీ వల్ల నాకు సుఖం కలుగుతుంది కనుక రేపు నీ వల్లే గనక నాకు సుఖం కలగకపోతే నువ్వు వదిలిపెట్టిపోతావు అండర్స్టాండ్ ది పాయింట్ ఇది జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారం దీంట్లో ప్రేమన విషయ కహ అని అడుగుతున్నా నేను ఏది ప్రేమ విషయం ప్రేమాస్పదం ఏది నిజంగా అట్లాంటి వస్తువు ఉంటే దాన్ని అందరూ ప్రేమించగలిగి ఉండాలి ఎందుకని అది దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ దట్ డెఫినెట్లీ గివ్స్ యూ హ్యాపీనెస్ ఇక్కడ ఏదైతే సుఖాస్పదం అనుకుంటున్నామో అది సుఖాస్పదం కాకుండా పోతా ఉంది ఎందుకు కారణం కారణాలేంటి ఇప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విరాకులు ఎందుకు ఇస్తున్నారంటావు తమాషానా ఇది నానా ఆవిడతో వివాహం చేయకపోతే నేను చచ్చిపోతానన్నవాడు నానా విడాకులు ఇప్పించలేకపోయావో నేను చచ్చిపోతాను బాథ అప్పుడు సుఖాస్పదం సారామి ఇప్పుడు దుఃఖాస్పదం ఇది ఎప్పుడు తెలిసింది అయిన తర్వాత తెలిసి ఏదైనా అయిన తర్వాతే తెలిసింది కాబట్టి ప్రేమ విషయ కహ ఏది ప్రేమ విషయం ఏది ప్రేమాస్పదమైంది ఏది ప్రపంచంలో నువ్వు ఏ విషయాన్ని ప్రేమించినా ఏ వ్యక్తిని ప్రేమించినా ఆ విషయం గనక క్షీణిస్తే ఆ వ్యక్తి గనక క్షీణిస్తే ఆ విషయం గనక నశిస్తే ఆ వ్యక్తి గనక నశిస్తే నీ ప్రేమ కూడా నశించిపోతుంది గతంలో ఎంతో ప్రేమించాం ఎన్నో విషయాల్ని ప్రేమించాం ఇప్పుడు అవి మన మనసుకు కూడా రావడం అవునా అది ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ ఎట్లా ఉంది కనుక తరతమ భేదాలు కూడా ఉండే తరతమ భేదాలు కూడా ఉండే ఇప్పుడు డబ్బు ఇచ్చారనుకోండి అక్కడికి ఒక వెయ్యి రూపాయలు ఇస్తే చాలా సంతోషపడతాడు ఫ్రీగా ఇస్తే పదివేలు వెయ్యికి పదివేలకు డిఫరెన్స్ ఉందా లేదా కోటిస్తే కోటిస్తే పది కోట్లైతే తైతులేము లేదే కదా మనం చూసింది దేవ గంధర్వానందహ్ చూడలే ఒకదానికన్నా ఒకటి ఆనందం ఎట్లా బ్రహ్మానందం వరకు వరుసగా చూస్తూ వచ్చాం కాదు ఈ తరతమ భేదాలు ఉన్నాయా లేవా వెయ్యి రూపాయలకి పదివేల రూపాయలకి కోటి రూపాయలకి పది కోట్ల రూపాయలకి ఉండలా తేడా లేదు పదిహేను కోట్లు చూడు ఒక్కొక్క కోటి పెరుగుతూ ఉంటే ఆనందం అది చలిస్తా ఉంది అది చలం ఇది చెంచలం పదిలో చలం పదకొండులో చంచలం చెంచల్ కూడా సార్ ఏదో మీరు నవ్వాలని అంతే నాకే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు చెంచల్ కూడా ప్రేమాస్పదమా చెప్పండి పరానంద స్వరూపం తెలియక అది అలా కదులుతూ ఉంటే చెల్లిస్తూ ఉంటే కోటి పది కోట్లయిందని పది కోట్లు వెయ్యి కోట్లు అయిందని వెయ్యి కోట్లు పదివేల కోట్లు అయిందని పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు అయిందనుకుంటున్నానే కానీ ఈ చలం చలం చలం చలం చెంచలం అని ఇక్కడికి చెంచలు కూడా దగ్గరకు వస్తుందని నేను గనక అనుకోనుంటే ఎందుకని ఇంతకన్నా బెటర్ ఫుడ్ తింటాను గనక ఇంటి దగ్గర ఇంతకన్నా బెటర్గా పడుకుంటాను గనక ఈ దౌర్భాగ్యాన్ని ఈ దోమల మధ్య నేను అనుభవించుండేవాడిని కాదు అని మనిషి అనుకుంటాడా లేదా ఇప్పుడు అదే వచ్చిన బాధంతా ఏంటంటే ఏవైతే ప్రేమలు ఉన్నాయో ఈ వస్తువు నాకు ప్రేమాస్పదం ప్రేమ విషయం దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ మై లవ్ అని నువ్వు అంటున్నావో అది క్షీణిస్తూ ఉంది నశిస్తూ ఉంది మార్పు చెందుతూ ఉంది తరతమ భేదాలతో ఉంది గనక నువ్వు ప్రేమాస్పదం అనుకుంటే నాకు నష్టం లేదు పర అంటే నాకు అబ్జెక్షన్ క్లియర్ ఎందుకో తెలుసా పరా ఎప్పుడైతే అన్నావో అది ఉత్కృష్టమైన కోరిక పరా పరానంద ఉత్కృష్టమైన ఆనందం అంటే ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ రెండవది కావాలి అని అనిపించకూడదు అది పరానంద స్వరూపం దానిని ప్రేమించిన తర్వాత రెండవ దానిని ప్రేమించాలి అనిపించకూడదు అది పరప్రేమ స్వరూపం ఎ కారణంచేత పరానందేది ఇయమాత్మ ఇయం సంతే జ్ఞాన రూపమైనటువంటి ఈ ఆత్మ యత ఏ కారణం చేతనైతే ఏ కారణం అది కాలానికి లేకుండా ఉండడం ఎప్పుడూ ఉండడం నిత్యమై ఉండడం జ్ఞానస్వరూపమై ఉండడం అదే కారణం ఇప్పుడు తెలిసింది అదే మనకు నిత్యము జ్ఞానస్వరూపము కదా యతహ ఏ కారణం చేత నిత్యమై ఉండడం చేత జ్ఞానస్వరూపమై ఉండడం చేత పరానంద ఉత్కృష్టమైన ఆనందము దీనికి మించినటువంటి ఆనందం లేనే లేదు ఆత్మానందానికి మించిన ఆనందం లేనే లేదు కనుక ఎప్పుడైతే అది పరానంద స్వరూపమైందో యత పరానందత పర ప్రేమాస్పదం ఉత్కృష్టమైనటువంటి ప్రేమ విషయంగా మారిపోయింది ఇది అనంతానందం ఇదే కదా ప్రతి మనిషి కా అయ్యా నాకు ఆనందాన్ని ఇచ్చే వస్తువు నశించాలని ఇవ్వడానికి కోరుకుంటాడా చెప్పండి నాకు సుఖాన్ని ఇచ్చే వస్తువు పోవాలని ఇవ్వడంలో కోరుకుంటాడా అయ్యా నీ కోరిక ఏం కావాలంటే వాడు ఆలోచించి చెప్తాడు నాకు ఇంతకన్నా మంచి కోరు ఇంతకన్నా మంచి ఇంతకన్నా మంచి ఇంతకన్నా మంచి పో హయ్యెస్ట్కు పో సుప్రీం ఏ కోరిక కోరిన తర్వాత మళ్ళీ రెండవ కోరిక కోరడం అంటూ జరగదు అది పరానంద స్వరూపం తెలిసో తెలియకో అందరూ ఆశించేది దీన్నే అర్థమవుతుందే ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేటువంటి ఆనందం కావాలని ఎవడనుకోడు నా నేను పొందే ఆనందం కన్నా ఆయన పొందే ఆనందం ఎక్కువైతే ఇటువంటి ఆనందం కావాలని నేను కోరుకోను అది కావాలని కోరుకుంటా కాబట్టి తరతమ భేదాలతో ఉండేటువంటి సుఖం నాకు అవసరం లేదు క్షీణించేటువంటి సుఖం నాకు అవసరం లేదు మార్పు చెందేటువంటి సుఖం నాకు అవసరం లేదు ఎందుకని ఇవన్నీ ఒకరోజు మళ్ళీ దుఃఖంగా మారుతాయి కనుక కాబట్టి నిత్యానందాన్ని నేను ఎప్పుడైతే కోరుకుంటూ ఉన్నానో ఇది ఉత్కృష్టమైనటువంటి ఆనందం కనుక దాన్ని పొందిన తర్వాత రెండవది అవసరం లేదు కనుక అటువంటి దాన్ని కోరుకునేటువంటి కోరిక ఉత్కృష్టమైన కోరిక ఎవడైనా నికృష్టం కోరుకుంటాడా ఉత్కృష్టం కోరుకుంటాడా అధికశ అధికం ఫలం కదా ఎంత పెరుగుతూ ఉంటే అంత మంచిది ఎంతవరకు పెంచుకుంటూ పోతావు అనంతమైన ఆనందం కావాలి స్వామిజీ అందరికీ అదే కావాలి అది తృప్త భవిష్యార్థమైందే అనంతమైనటువంటి ఆనందమే అందరికీ కావాలి కాబట్టి అనంతమైనటువంటి ఆనందాన్ని అందరం కోరుకుంటూ ఉన్నాం చూడండి ఎంత బాగుందో పరానంద పరప్రేమాస్పద అది అనంతమైన ఆనందం గనుక దాని విషయంలోనే నా కోరిక ఉంది ఇంక రెండవ దాని మీద లేనే లేదు కాబట్టి నాది కూడా ఉత్కృష్టమైన కోరిక ఇంక తర్వాత రెండవది లేదు పరప్రేమాస్పద కారణం అది పరానంద అది అపర శబ్దం అది ఉత్కృష్టం దానికి సంబంధించిన కోరిక ఉత్కృష్టం అది ఇచ్చేటువంటి ఆనందం ఉత్కృష్టం కాబట్టి యత పరానందమ ఈ సంవిధాత్మ పరానంద స్వరూపం కనుక పరానంద స్వరూపం కనుక పరప్రేమాస్పదం దాన్నీ ఆశిస్తారు అందరూ అదే కావాలి అదే కావాలి అదే కావాలి తెలియని వాడు అది పరప్రేమాస్పదం అది పరానందం అని తెలియదనుకో ఏది కనపడితే అదే పరా పరానందం అనుకుంటాడు ఇడ్లీ సాంబార్తో సహా అక్కడికి అదే పరానందం అనుకుంటాడు ఆ తర్వాత అది కాదని తెలుసుకుంటాడు మళ్ళీ ఏది మొదలు పెడతాడు ఇది జీవితాల్లో వెలితి బాగా అర్థం చేసుకోండి ఇది జీవితాల్లో వెలితి అర్థమవుతుంది తెలిసో తెలియకో పుట్టుకతోనే అనిత్యమైనటువంటి ప్రపంచంతో ముడిపెడిపోయి ఉన్నాం అన్నీ అనిత్యాలే ఆ అనిత్యమైనటువంటి వాడిని ఒక్కోటి ఒక్కోటి ప్రోగు చేసుకుంటూ అది మన హృదయంలో ఉండేటువంటి వెలితిని పోగొట్టలేకపోతూ ఉంటే ఒక దశలో ఇదే పోరాటంలో అవి పొంది ఇవి పొంది ఇవి చివరికి ఒక దశలో ఇదే కాలగర్భంలో మనిషి మృత్యువాత పడుతూ ఉండడు అంతకన్నా ఇంకేమీ లేదు అమృతత్వాన్ని పొందలేక అమృతత్వాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ అమృతత్వం అనేది ఏదో అమృత స్వరూపం ఏదో తనకి తెలియకపోవడం తెలిస్తే అదే కోరుకుంటాడు కానీ చిన్నది కోరుకోడు నికృష్టమైన దాన్ని కోరుకోడు కాబట్టి ఏదైతే నీకు పరానందం కావాలి ఉత్కృష్టమైనందు ఆనందం కావాలనుకుంటున్నావో అది పరప్రేమాస్పదమై ఉంటుంది యత పరానంద తరప్రేమాస్పదం ఇం ఆత్మ ఇదే అనంతానందం పొందిన అంతం లేనటువంటి ఆనందం ఇప్పుడు మన దుఃఖం ఏంటో బాగా ఆలోచించడం మీరు ఏది మనం పొందినా పోగొట్టుకుంటాం ప్రస్తుతానికి పోగొపో పోగొట్టుకోకపోయినా అనేటువంటి బాధ ఉంటుంది మళ్ళీ అందుకని ఎవరు కనపడినా ఎట్లా ఉండారో బాగుండారా బాగుండారా బాగుండారా బాగుండలేడని తెలుసు గనక ఈ రోజు బాగున్నా ఒకరోజు బాగుండడు స్వామీజీ మీ ఆరోగ్యం ఎట్లా ఉంది చెడిపోద్దాని తెలుసు కనుక మీకు అండర్స్టాండ్ ఈ వెలితతో జీవితం నడుస్తూ ఉంది దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ మనిషికి అర్థమైంది కావడం లేదు కాబట్టి అనంతానందం మనిషికి కావాలి క్లియరా అంతం లేని ఆనందం మనిషికి కావాలి ఈ అనంతానందం ప్రపంచంలో ఎక్కడా లేదు సెకండ్ పాయింట్ కాబట్టి అన్ని నీకు ప్రేమాస్పదాలే ఇక్కడ ఎందుకని సుఖాన్ని ఇస్తాయి గనక కొద్ది కొద్దిగా అభి అప్పుడప్పుడు కబి కబి కొద్ది కొద్దిగా ఇస్తాయి అప్పుడప్పుడు ఇస్తాయి ఓకే అర్థమవుతుంది అంతేగాని అవి అనంతానందాన్ని ఇవ్వలేవు అనంతానందాన్ని అవి ఇవ్వాలి అది అనంతంగా ఉండాలి ఏదైనా అనంతం కలిగినవి ఈ ప్రపంచంలో ఉండేటివన్నీ కూడా కాబట్టి ఆనందాలు ఎట్లా ఉన్నాయో తెలుసా ఈ ప్రపంచంలో వ్యక్తుల ద్వారా రాని వస్తువుల ద్వారా రాని విషయాల ద్వారా రాని మీరు అనుకునే శోకాళ్ళు ప్రేమల వల్ల రాని ఏ జరిగేది ఒక్కటే ఏ ఆనందమైనా వచ్చిపోయే ఆనందమే కాదా వచ్చిపోయే ఆనందమే ఏ ఆనందం వచ్చినా పోతుంది అనుభవించక ముందు అనుభవించాలనిపిస్తుంటుంది అనుభవించేటప్పుడు కూడా అయిపోతుంది ఏమో అయిపోయిన తర్వాత అయిపోయింది అనిపిస్తుంది మళ్ళీ దుఃఖం మీకు కాబట్టి ఏ ఆనందమైనా నశించేది నెంబర్ వన్ ఏ ఆనందమైన తరతమ భేదాల్ని కలిగి ఉండేదే ఇది నేను అనుభవించానని ఎంత గొప్పవాడు కూడా అనుకోవడం లేదు మీరు చూడండి దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళల్లో కూడా వాళ్ళ ముఖాల్లో ముడతల్లో కనపడుతుంది అది వాళ్ళు దే ఆర్ నాట్ హ్యాపీ ఎందుకో తెలుసా అది కూడా పరానంద స్వరూపం కాదు తరతమ భేదాలు ఉన్నాయి తర్వాత క్షీణించే స్వభావం ఉంది క్షయ స్వభావం క్రమేపీ పోతుంది ఆనందం తర్వాత ఒకప్పుడు పోతాది ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి ఇటువంటి ప్రేమలే ఉన్నాయి కానీ ఇప్పుడు మనం ఏదైతే అయ్యా నాకు తెలియక ఇవన్నీ ప్రేమాస్పదం ప్రేమాస్పదం నాకు ప్రేమ విషయం ఇది అది అతను ఇతను అని అనుకుంటూ వచ్చాను నాకు అర్థమైపోయింది అతను ప్రేమాస్పదుడైనా అతను వల్ల కలిగే ఆనందం మామూలు లౌకికంగా ఏదో కొద్దిగా క్షణికమైన ఆనందమే గాని పరానందం మాత్రం ఆయన దగ్గర కలగదు నాకు ఎందుకని పరానందం కలిగితే ఆయన పరమ ప్రేమాస్పదుడై ఉంటాడు ప్రేమాస్పదుడే కాని పరప్రేమాస్పదుడు కాదు మరి పరప్రేమాస్పదం ఏమిటి పరప్రేమాస్పదం ఏమిటి అది ఎక్కడ కనపడతా ఉంది ఎక్కడ కనపడతా ప్రపంచంలో ఎక్కడ కనపడడం లేదు విషయాల్లో కనపడడం లేదు వస్తువుల్లో కనపడడం లేదు వ్యక్తుల్లో కనపడడం లేదు ఎక్కడ కనపడతా ఉంది చెప్పనా నీలో కనపడతా ఏ నీలో కనపడతా ఉంది అది తర్వాత రెండు లైన్స్ అవే చూడండి మా హి హి ఈ కారణం చేత మా భూయాసం ఇది ప్రేమ పరప్రేమ ప్రేమ పరప్రేమ ప్రేమ ఆత్మని ఈక్ష్యతే దృశ్యతే ఎక్కడైతే ఉత్కృష్టమైనటువంటి ప్రేమని నువ్వు అనుకున్నావో అలా ఉత్కృష్టమైనటువంటి ప్రేమ నా దగ్గర నుంచి కలగాలంటే నాకు అనంతానందాన్ని ఇచ్చే వస్తువు ఏదైతే ఉండాలని నువ్వు అనుకున్నావో అది ఏదో అనుకుంటూ వచ్చావు చెతున్నాను విను అది ఏదో కాదు అది ఎక్కడ కనపడుతుందో తెలుసా ప్రపంచంలో కనపడడం లేదు ఎందుకని ఇంతకుముందు నేను ఇచ్చిన కారణాల చేత అన్నీ నశించిపోతా ఉన్నాయి తరతమ భేదావుతా ఉన్నాయి క్షీణిస్తాయి నశించిపోతాయి కనుక అది ఎక్కడుందో తెలుసా నీ దగ్గరే దానికోసమే తెలుసో తెలియకో నువ్వు ప్రార్థనలు చేస్తున్నావు నువ్వు తెలిసి చేసే ప్రార్థనలు ఏంటో తెలుసా సర్వేషాం స్వస్థిర్భవతు ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి సర్వేషా మంగళంభవతు దేశోయం క్షోభరహిత ఇవన్నీ నీకు తెలుస్తున్నాయి సార్ కానీ నీలో సైలెంట్గా నిశ్శబ్దంగా ప్రతి మనిషి అంతరంగంలో భాష రాకపోయినా ప్రార్థన కదలతా ఉంది రెండే రెండు ప్రార్థనలు सर्व स्वस्तिर सर्वेश मंगल काम से मह नुव प्रार्थना भूयासम रेडव प्रार्थना नुव मूव नोट नोड मूव भूयासम रेटी पेवाली మా నూవం మా భూవం ఇతి నా టూ నెగటివ్స్ భూయాసం ఇది ఇదో చూడండి రెండు నెగటివ్స్ మా నా మా అన్న లేకుండా ఉండడం నా అన్న లేకుండా ఉండడం రెండు నెగటివ్స్ మా భూవం ఇది అంటే మా భూవం నేను లేకుండా పోవడము మా భూవం నా నేను లేకుండా పోవడం లేకుండా ఉండుగాక దట్ ఈస్ విద్యారణ్యముని మా నూవం మా భూవం ఇది నా అన్వయం చేస్తున్నాను అక్కడ చూసుకోండి ఇతి మా భూవం భూవం అంటే ఉండడం లేకపోవడం మా భూవం మా భూవం భవిష్యత్తులో నేను లేకపోవడం అనేటువంటిది నా లేకుండా ఉండుగాక ఎందుకు అడుగుతున్నాడు తెలుసా ఇది ఉండడం అని తెలుసు కనుక ఎవరు ఉండడు ఎవరు ఉండనిది ఎవరు ఎవరు అడిగేది ఆ మాట రావయ్యా ఇట్లా రా వేదిక మీదకి వచ్చాడు చెప్పు ఇప్పుడు చెప్పు ఏంటి అసలు అది మా భూవం ఇది నా నేను లేకపోవడం అనేది నేను కాలంలో లేకపోవడం అనేది లేకుండా ఉండుగాక అంటే నెక్స్ట్ భూయాసం భూయాసం నేను ఎల్లప్పుడూ ఉండాలి చూసారా భూయాసం నేను ఎల్లప్పుడూ ఉండాలి మా భూమం నేను లేకుండా పోవడం అనేది ఇది నా అది ఉండకూడదు నేను లేకపోవడం అనేది ఉండకూడదు నేను ఎల్లప్పుడూ ఉండాలి రెండు ప్రార్థనలు ఎందుకో తెలుసా ఈ రెండు ప్రార్థనలు మా భోవం ఇది నా నేను లేకుండా పోవడం అనేది ఉండకూడదు కారణం గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారు ఎవరో కాదు సార్ మా ఫాదర్ లేడు ఇప్పుడు మా మదర్ లేదు బ్రదర్ లేడు వైఫ్ లేదు హస్బెండ్ లేడు వీళ్ళందరూ ఒకప్పుడు నాతో కూడా ఉన్నప్పుడు వీళ్ళు పరప్రేమాస్పదం అనుకున్నాను నేను ఇప్పుడు ఎక్స్ట్రా వర్డ్ వాడేనేమో అనుకుంటున్నా ప్రేమాస్పదులు కావచ్చేమో కానీ పరప్రేమాస్పదులు కారు వాళ్ళు కనుక నిజంగా ప్రేమాస్పదులు ఉంటే సుఖాస్పదంగా ఉండాలి కానీ నా బ్రతుకు దుఃఖాస్పదం ఎందుకైంది ఇప్పుడు వాళ్ళ జ్ఞాపకం వచ్చినా బాధపడతాను కదా చనిపోయారు కానీ ఒకప్పుడు ఉన్న వాళ్ళు చనిపోయారు కనుక ఇప్పుడు మీ ముందు నేనున్నాను కదా రేపు నేను లేకుండా పోతాను భరించలేకపోతున్నా నేను రేపు లేకుండా పోవడం అనేది ఉండకూడదు ఉండకూడదు ఉండకూడదు ఏం చేయాలి ఎప్పుడూ ఉండాలి పోయాసీటీ మా భోగం నా నేను లేకపోవడం అనేది ఉండకూడదు నేను లేకపోవడం అనేది లేకుండా ఉండాలి అనే కాబట్టి నేను లేకపోవడం లేకుండా ఉండుగాక వెర్భటంగా చెప్తున్నా అది ఇంకా ఇంకో మాట చెప్పాలంటే భూయాసం ఇది రెండు ప్రార్థనలు ప్రతి మనిషి అంతరంగంలో కదులుతున్నాయి ఈ రెండు సంస్కృతం తెలిసినా తెలియకపోయినా భాష వచ్చినా రాకపోయినా మోగవాడి హృదయంలో కూడా ఇంకొక రోజు బ్రతకాలనుకుంటున్నాడే కానీ చనిపోవాలని మాత్రం అనుకోవడం లేదు నాయన బాగా అర్థం చేసుకొని మహాభూవం ఇది నా ఇక్కడ ఒక తమాష ఉంది నేను లేకుండా పోవడం అని ఎందుకు వచ్చింది అసలు ఆలోచన ఇప్పుడు నేను చెప్పినట్టుగా గతంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారు కదా మరి గతంలో లేకు ఉన్నవాళ్ళు ఇప్పుడు లేకుండా పోయినప్పుడు అందరి జరుగుతూ ఉన్నప్పుడు నీవు ఈరోజు ఉన్నవాడివి రేపు లేకుండా పోవాలి అంతే లాజిక్ నేను లేకపోవడం అనేది లేకుండా ఉండుగాకనే ప్రార్థన ఏంటి మళ్ళీ అంటే ఈ ప్రార్థన నీకు తెలుసు అనుకుంటున్నావా గతంలో చనిపోయిన వాళ్ళకంతా తెలియదా ఈ ప్రార్థన వాళ్ళ మన హృదయాల్లో కూడా ఉన్నాయి వాళ్ళ హృదయంతరాళాల్లో తొంగి చూస్తే ఇదే అందరిలో ఉన్నది నేను ఉండాలి కాని చచ్చిపోకూడదు నేను ఉండాలి కానీ చచ్చిపోకూడదు మా భూమి ఇతిన భూయాసం నేనెప్పుడు ఉండాలి ఈ రెండు ప్రార్థనలు ప్రతి మనిషిలో కలుగుతున్నా నేను అతన్ని పీల్చి అడుగుతున్నా ఇది నీకు అర్థమై ప్రార్థిస్తున్నావా అర్థం కాకుండా ప్రార్థిస్తున్నావా నాయన అర్థమైంది స్వామీజీ ఇప్పుడు ఏం కావాలి నీకు స్వామీజీ నేను లేకపోవడము అనేది లేకుండా ఉండు లేకపోయేది ఎవరినైనా ఉన్నవాడు ఉన్నదేంటి దేహం స్వామీజీ అందుకని డెఫినెట్గా లేకుండా పోతావు నేను చూడు తమాషా మా భూవం ఇది నా అంటాడు నేను లేకుండా ఉండడం ఏదైతే ఉందో నేను లేకపోవడం అనేది లేకుండా అనేది కదా ఆయన ఉద్దేశం ఇప్పుడు నేననే దాన్ని దేనికి ఐడెంటిఫికేషన్ ఇప్పుడు దేహం అంటాడు మళ్ళీ దేహం అయితే పరిమితమైంది ఎప్పుడైనా నశించిపోద్ది కదా ఆ మాత్రం బుద్ధి లేకపోతే నీకు ఐ సపోర్ట్ యువర్ ప్రేయర్ కమన్ నీ ప్రార్థన నేను సపోర్ట్ చేస్తాను స్వామీజీ సపోర్ట్ చేయడం కాదు అది ఫలప్రదమవుతుంది డెఫినెట్ ఏమనుకుంటాడో నువ్వు మోచుదాము అంటే డెఫినెట్ అలాగ స్వామీజీ అంటే నేను ఎప్పుడు ఉంటాడా కమానిట్లా నువ్వెవరు చెప్పేప్పుడు కష్టం ఇప్పటి వరకు ఏడు శ్లోకాలు అది వచ్చిన వాడి ఏంటి సంవిత్ అది కదా నువ్వు జాగ్రత్త కాదు కదా స్వప్నవు కాదు కదా సుక్షిప్తి నువ్వు కాదు కదా శబ్దం నువ్వు కాదు కదా ఇవన్నీ శాస్త్రం రాలేదు ఇంకా దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ శాస్త్రం లేకనే కేవలం లాజిక్తోనే రీజన్తోనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను నేను ఇప్పుడు నీకు అర్థమైపోయింది ఏమని నువ్వు ఆత్మవని సంవితని ఏమాత్మ ఏ సంవిత ఆత్మ సంవితాత్మ స్వరూపాత్మ నువ్వు నీకు అర్థమైంది కదా నీకు అర్థమైతే నువ్వు ఎప్పుడు ఉండ నీ దేహం నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చిందేమో కానీ నువ్వు దానికి ముందు కూడా ఉన్నావు సార్ కదా కల్పాలే దొరినించేసాం కదా మనం ఏడవ శ్లోకంలో కల్పాలే దొరికిపోయినాయి కదా అంత ముందు నువ్వు రేపు ఈ దేహం పోయినా నువ్వు ఉంటావు కదా ఏదైతే నువ్వు అడుగుతున్నావో మా భోవం నేను లేకపోవడం లేకుండాగాక భూయాసం ఇతి నేనెప్పుడూ ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావే నువ్వెవరో తెలిసే దాని మీద ఆధారపడింది నువ్వు గనక దేహం అయితే నువ్వు పోకుండా ఉండే సమస్య లేదు ఇప్పుడు ఇంతకు నేను చెప్పింది అంటే ఇప్పుడు ఇంతవరకు ఈరోజు ఉపన్యాసం వరకు నువ్వు సంవితాన్ని నీకు డిసైడ్ అయిపోయింది నీకేం సందేహం పెట్టలేదు నేను ఎక్కడ తార్కికంగా సహేతుకంగా సశాస్త్రీయంగా చెప్పాను నువ్వు నువ్వు చైతన్యమని నీకు అర్థమైపోయినప్పుడు చైతన్యం నశించేది కాదు చైతన్యం ఎక్కడికి పోయేది కాదు అందుకనే కదా ఏమని నోదేతి నస్తమేతి గతేసు ఆగం చేసు గతంలో నేనున్నాను ఇప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటంటే నీ ప్రేయర్ ఎందుకు వచ్చిందో తెలుసు అసలు నీ ప్రేయరే అనవసరం నువ్వు లేకుండా పోయేవాడివి కాదు ఎప్పుడు ఉండేవాడివి కాకపోతే నువ్వు అదయ్యుండి ఎప్పుడు ఉండేవాడివి అయ్యుండి లేకుండా పోయేవాడివి కాదు అని తెలిసి నేను దేహము అని ఏదైతే ఉండేందుకు అవకాశం లేదో ఏదైతే లేకుండా పోతుందో అదే నేను అనుకోవడం వల్ల అది నేను గనక అది పోతుంది గనక నేనుండాలి అంటాడు చెప్తున్న విను అది పోయినా నువ్వు ఎందుకని అది నువ్వు కాదు గనక ఓకే ఎంత కాంటంప్లేట్ చేయాలైనా మీరు ఇది చిన్న విషయం కాదు బాగా భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకుని ప్రార్థన పూర్వకంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు చూడు ఎట్లా వచ్చిందో మా అభూవం భూయాసం ఇతే నేను ఎప్పుడూ ఉండాలి అంతే నేను లేకపోవడం అనేది లేకుండా ఉండాలి నేను ఎప్పుడూ ఉండాలి కదా ఇది ఏదైతే కోరుతున్నాడో వీడు ఈ లక్షణం ఎక్కడుంది అని వాడు కదా ఉండాలనుకుంటున్నాడు ఇది ప్రేమ కదా ఏది ఎప్పుడు ఉండాలి ఎప్పుడు లే ఎప్పుడు ఏది సరే నేను లేకపోవడం అనేది లేకుండా ఉండాలి నేను ఎప్పుడు ఉండాలి మా భూవం నా ఇతి నా భూయాసం ఇది ఎప్పుడైనా సరే ఆ రోజు స్వామీజీ ఉండబోడేమో అనిపించకూడదు నేను ఉండాలి అది అర్థమవుతుంది అని అంటున్నాడు చూడు అది పర పరానంద స్వరూపం అది పరప్రేమాస్పదం కాద నాయనా దానికన్నా ఒక మెట్టు దగ్గర ఆలోచించాడు మీరు ఏది ఆలోచించినా కూడా నాశించిపోతాయి కాబట్టి వీడు ఏదైతే ఆలోచిస్తున్నాడో ఇది ప్రేమాస్పదం ఆ ప్రేమ ఏంటో తెలుసా ప్రేమ ఆత్మని ఈక్ష్యతే ఈ ప్రేమ ఏదైతే ఉందో తత్ ప్రేమ తత్పరానంద ఆత్మని ఈక్ష్యతే తత్ప్రేమ ఆత్మని ఈక్ష్యతే దృశ్యతే ఈక్ష్యతే దృశ్యతే ఆత్మలో చూడబడతా ఉంది అది ఎలా చూడబడతా ఉందో తెలుసా ఇదిగో ఓన్లీ దీస్ ఇస్ టూ టూ స్టేట్మెంట్స్ ఓన్లీ దీస్ టూ స్టేట్మెంట్స్ నేను ఎప్పుడు ఉండాలి అది సార్ నీ పరమ దాని మీద నేను లేకపోవడం అనేది ఉండాలి అది సార్ నీకు కావాల్సింది అంటే అనంతమైన ఆనందం ఉండాలి నీకు అంటే నువ్వు అనంతుడిగా ఉండాలి ఎప్పుడూ లేకుండా ఉండాలి భవిష్యత్తు అంటే ఏంది దాని అర్థం లేకపోయేది ఉండకూడదంటే ఎప్పుడు ఉండాలంటే ఎప్పుడు ఉండాలంటే అనంతంగా ఉండాలి అనంతంలో ఏముంటుంది ఆనందం అంతమైన ఆనందం ఉంటుందే అనంతానందం ఉంటుంది అనంతమైన వస్తువులో అనంతానందం ఉంటుంది అదే పరానంద అనంతానందనంతమైన ఆనందం కావాలంటే దాన్ని కోరుకోవాలి నువ్వు అంతం కలిగినటువంటివి కాదు అది పైగా నీకు కనిపిస్తా ఉంది ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లవ్ ప్రేమ్ విషయ కహ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లవ్ ఈజ్ యూ త్వమేవా త్వమేవా ప్రేమ విషయ ఏదో కాదు నీకు పరప్రేమ విషయం ఏదో తెలుసా నువ్వే కాబట్టి ప్రేమాస్పదం ఏది ప్రేమ విషయం ప్రేమాస్పదం పరప్రేమాస్పదం ఉత్కృష్టమైన ప్రేమ విషయం ఏది నువ్వే ఇప్పుడు నీకు అర్థం నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు ప్రపంచంలో అర్థం కావడం లేదు నీకన్నా అన్యంగా రెండవ దానిని గనక నువ్వు ప్రేమించడం జరిగిందే దుఃఖము నీ నువ్వు ప్రేమించడానికి అనువైన వస్తువు ఈ ప్రపంచంలో ఒకటే ఉంది అదేంటో తెలుసా ఏంది చెట్టు ఆకులు వాడినట్టు వాడి ఉండదే నాకు అర్థమవుతుంది మా ఆవిడేం కావాలా మా పిల్లలు వస్తానయ్యా వస్తానయ్యా వస్తాను సార్ ఈరోజు అటో ఇటో తేలిపోద్ది సార్ ఈరోజు ఇటో అటో తేలిపోద్ది జాగ్రత్తగా ఏనండి వస్తా మీరేమి వాడిపోబాకండి ఓడిపోయేది లేదు వాడిపోయేది లేదు ఇక్కడ అంతా గెలిపే సో తత్ ప్రేమ ఏది ఆత్మని ఈక్ష్యతే ఆత్మని దృశ్యతే తత్ప్రేమ పరప్రేమాస్పద కారణం పరానందరానంద అది అది పక్కా చేసుకోవాలి గురికి ఆ మాట పరానంద స్వరూప ఇది చూసండి ఇంక ఇది తప్ప ఏదైనా ఆలోచించండి మీరు రాదు అది పర ప్రేమాస్పదం కాదు ఏదైనా ఇప్పుడు మనం చెంచాలు చూసాం పదిహేను కోట్లు కొన్ని లక్షల అనుకోండి పది లక్షల కోట్లు అనుకోండి వెయ్యి లక్షల కోట్లు అనుకోండి ఎక్కడ పోతావు ఇక్కడికి ఒక దశలో ఏందా ఇంకా ఉండే కదా అన్ని దేశాల్లో ఉండేదంతా తెచ్చిచ్చారనుకోండి ఇంకా ఉండే కదా తెలియదు ఎంత ఉందో సముద్ర గర్భం ఓరినీ ఇంపాదే సముద్ర గర్భంలో కూడా నన్ను బొమ్మట ఈతలని వాడిని పోతాను నీకోసం కుమారు నేను సర్వం ఇచ్చేసాం సర్వం దత్తం సర్వం అంటే విదితం విదితం కదా తెలిసిందంతా ఇచ్చేసాం సార్ ఈ ప్రపంచంలో ఎంతైతే ఉన్నదో ఈ ఈ భూమండలంలో పరమేశ్వరుడు యొక్క ఐశ్వర్యం అంతా ఈశ్వర స్వభావ టోటల్ ఇచ్చేసాము సార్ తెలిసింది ఇచ్చాము తెలియంది ఇచ్చాము ఎవ్రీథింగ్ ఈస్ గివన్ దత్తం ఇప్పుడు పరానందమా దత్తం మొత్తం ఇచ్చేసారు ఇట్ ఇస్ గివన్ టోటల్ మరణమాసన్నం సర్వం దత్తం మరణం ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి ఇంతకుముందు వెయ్యి కన్నా తృప్తి పడ్డాడు అరియర్స్ వస్తే తృప్తి పడ్డాడు పోరు ఇప్పుడు సమస్తం ఇచ్చేసిన తృప్తి లేదు ఇది కఠోపనిషత్తులో చెప్పింది నా విత్తే నర్పణీయో ఇప్పటివరకు డబ్బు వల్ల తృప్తి చెందినవాడు ఎవడో లేడు ఈ ప్రపంచంగా అవసరాలు తీర్చడానికి డబ్బు కానీ డబ్బు అవసరం కాదు అది అవసరం అనుకున్నంత కాలం వేదాంతం ఎంత విన్నా మనసుకు పట్టలేదని అర్థం सत्यम अर्थ अर्थंका सबजेक्ट अदे इंपारटेंट कबीतेन तर्पणीय मनुष्य धन चेत इपक तृप्ति चंदेवा एवर् जोड़े नहि आचार्य वो उपनिषद भाष्यम नहि क्यों तृप्ति करो द्रष्ट आचार्युवारी भाष्य नहि प्रपंचाभ ధనాన్ని సముపార్జించిన వాడు అస్మిన్ లోకే నహి లోకే విత్తలాభ లోకే విత్తలాభ కిత్ ఏ ఒక్కడు కూడా తృప్తికర ద్రష్ట నహి అది నహి లోకే విత్తలాభ ఏ ప్రపంచంలో ధనాన్ని సంపాదించిన వాడు ఎంత ధనాన్న సంపాదించలేని అతను ఎవడైనా కానీ బిల్ గేట్స్ కానీ ఎవడైనా సరే రేపు వాడి కూడా గేట్ తెరవబడుతుంది అది కదా వచ్చిన బాధ నేను గేట్ వేసుకుని లోపలికి కూర్చోలేను గేట్ తీసి బయటకు తీసుకెళ్ళామే నలుగురు కలిసి నీ లోకే విత్తలాభి కష్టచిత్ తృప్తికర ద్రష్ట ఆచార్యవర్ భాష్యం ఇప్పటి ఈ ప్రపంచంలో ధనాన్ని ఎవడెంతగా సంపాదించినప్పటికి కూడాను దానివల్ల తృప్తి చెందినటువంటి ఒకడు ఆనందంగా ఉండేటువంటి ముఖాన్ని తృప్తిగా ఉండేటువంటి ముఖాన్ని ఒక రమణ మహర్షి ముఖార విందంలో గోచరించే శాంతిని చూడలేదు ఇప్పటివరకు ఏ ధనికుడు కూడాను ముడతలు మడతలు పడినటువంటి ముఖాలే కానీ ప్రశాంతవదనులై ప్రసన్నులై గోచరించినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి పరానందమనేటువంటిది ఎక్కడా నీకు వచ్చేందుకు అవకాశం లేదు నీ మీదనే ఉంది నువ్వే अयमात्म परानंद अय संविधात्म स्वरूपात्म परानंदेर फोर् <laughs> नीक नवे इष्ट नीवे प्रेम विषय तीक मरुक अद्लाबी आ तत्प्रेम आत्मी ईक्ष्यते परेमास्पुरी एवरूरी एवर की वे एवर की वे నువ్వు తృప్తిగా ఉన్న సమయంలో ఆలోచించుకో కావాలంటే ఎవరు లేరు నువే ఉంటావు మరొకరుంటే నీకు తృప్తి ఉండదు ఆనందం ఉండదు ఇది కూడా అటువంటి అనుభవం మన జీవితంలో ఎక్కడ కలుగుతా ఉంది మనకు ఎస్ ఎగ్జాక్ట్లీ సుషుప్తి గాఢన్ నిద్ర కదా సుఖేనమయా నిద్ర అనుభూయాదు అహం కిమపి నా జానామి ఎన్ని అదే కదా అవే దిశ చాలా ఆనందంగా నిద్రపోయాడు మేల్కొని ఉన్నప్పుడు ధనం ఉంది మేలుకొని ఉన్నప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి మేలుకొని ఉన్నప్పుడు కార్లు ఉన్నాయి మేలుకొని ఉన్నప్పుడు పేరు ప్రఖ్యాతులున్నాయి పదవులున్నాయి ఇవన్నీ ఉన్నాయి నేను కాదనడం లేదు కానీ వెన్ యు ఆర్ హ్యాపీ ఇన్ డీప్ స్లీప్ నన్ ఆఫ్ దెమ్ ఇస్ దేర్ అవునా నువ్వు గార్డెన్ ఇద్దరులో ఆనందంగా ఏమి తెలియకుండా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ గురకబెడుతు నిద్రపోతున్నావే అప్పుడు ఇవేమన్నా ఉన్నాయా లోపల కార్లు ఉన్నాయా పదవులు ఉన్నాయా డబ్బు ఉన్నదా ఏమున్నా ఏమన్నా నువ్వు అంత ఆనందంగా ఉండే సమయంలో నీ దగ్గర ఏమీ లేదు సార్ ఇది ఏం చెప్తా ఉంది మీకు ఈ అనుభవం ఏం చెప్తా ఉంది నో ఆబ్జెక్ట్ ఈజ్ నెససరీ no money is necessary ha <laughs> huh? no money is necessary for you to be happy clear nuvu aanandanga undalanki evvar avasaram ledhu nuvu aanandanga undalanki dab avasaram ledhu nuvu aanandanga undalanki maroṭ avasaram ledhu ee vastu avasaram ledhu padavulu avasaram ledhu endukani nuvu aanandanga unna gaḍa nidrilo ive evilevu kaani nu maatra aanandanga ne unnadu clear a ఇంకేమైనా సందేహం ఉందే నీకు పర ప్రేమాస్పదుడు నీవే అమ్మ నీకు పరమ ప్రేమాస్పదు నీవే నీకు నువ్వే ఇష్టం ఇది వాస్తవం నీకు నువ్వే ఇష్టం అతమా నాకు ప్రాణం నాన్ అందుకని ఆవిడ రెడీగా ఉంటుంది కోడలా నువ్వంటే నాకు ప్రాణం అని లోపల ఆవిడకి తెలుసు ఈవిడంటే ఆవిడ ప్రాణం లేదు ఆవిడంటే ఈవిడ ప్రాణం లేదు ఒకవేళ ప్రాణం దొరికితే తీసేయడానికి ఎదురు సిద్ధం అర్థం నీకు నువ్వే సార్ ఇదో నీకు నువ్వే కదా ఇష్టం నీకు నువ్వే కదా ప్రియం థేర్ అందరూ ప్రియం ఆత్మనస్తు కామాయ హే మైత్రే నవ ఆరే పచ్చు ప్రియో భవతి పిచ్చిదానా భర్త మీద ప్రేమ ఉందంటే భర్త మీద ప్రేమ అనుకుంటా మేము కాదు పరప్రేమాస్పదం నువ్వే గనక పరానంద స్వరూపం నువ్వే గనక మా భూవం ఈతి నా అని అనుకుంటుండేటువంటి నీ లక్షణం నీ కోరిక ఆత్మని దృశ్యతే ఆత్మని ఈక్ష్యతే తత్ప్రేమ ఆత్మని ఈక్ష్యతే నీలోనే కనపడుతూ ఉంది గనక నీ మీద నీకు ప్రేమ ఉంది గనక నీ ఇతరుల మీద ప్రేమ అంతేగాని నీ ప్రేమ ఇతరుల కోసం కనేక్స్ట్ తేమాత్మా నైమ్యాత్మని అతస్త పరమానంద ప్రేమించి నేను వాళ్ళు ప్రేమించా వీళ్ళు ప్రేమించా నాకు అదంటే ప్రేమ నాకు ఇదంటే ప్రేమ ఇదంటే ప్రేమ ఏమో ఎందుకు మరీ రిపీటెడ్గా చెప్తున్నానంటే ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకనబాకండి అదంటే ప్రేమ జాంత్ అర్థమవుతుందే ఎందుకో తెలుసు ఇంక క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఎవరిని ప్రేమించింది కదా ప్రపంచంలో ప్రేమించినట్టు కనపడతాం మనల్ని ప్రేమించిన వాళ్ళు లేరు నేను తప్ప నిజం సార్ నిజం మిమ్మల్ని ప్రేమించేది నేను ఒక్కడే ఎందుకంటే ఆ రూట్కి తీసుకుపోతున్నా ప్రేమ ఎక్కడుందో చెప్పడానికి అంతేగాని నేనే మోసం చేయడంలే ప్రేమ ఎక్కడుంటే అక్కడ చూపించడంలే నేను తప్ప అందరూ మీకు చేసింది అదే ఏనండి తత్ ప్రేమ ఆత్మార్థం అన్యత్ర నైవం అన్యార్థం ఆత్మని జస్టిఫై చేస్తాడు అత దర్ఫోర్ ఈ కారణం చేత తత్ పరమం అది పరానందస్వరూపము తేన దర్ఫోర్ పరమానంద ఆత్మన ఆత్మన పరమానందత మూడోలైనమో పరమం ఏది పర ప్రేమాస్పదం నాలుగోలైనమో పరమానందత అదే పరానంద స్వరూపం ఈ రెండు ఆత్మకు సంబంధించినవి మూడో లైన్ నాలుగో లైన్ అట్లా పెట్టండి మనకు అర్థం కావాల్సింది ఫస్ట్ టూ లైన్స్ తత్ ప్రేమాత్మార్థం అన్యత్ర చూడండి తత్ప్రేమ ఆత్మార్థం అన్యత్ర గుర్తుపెట్టుకోవాలి నైన్ జస్ట్ ఒక లైన్ ఇచ్చుకోండి ఎక్కడ నేను విడకొడుతున్నాను అక్కడ ఉంది సంధి తత్ ప్రేమ తత్ ఆ ప్రేమ అన్యత్ర మరొక చోట ఆత్మార్థం తన కొరకే తమస్ చూడండి అన్యత్ర నైన్ అది అన్వయక్రమం అన్యత్ర అంటే మరొక చోట మరొక విషయంలో మరొక వ్యక్తిలో అన్యత్ర అంటే నీకన్నా అన్యంగా ఉండేవి అన్యత్ర అన్యత్ర ఒక విషయంలో కానీ ఎందుకంటే ఆ విషయం నువ్వు కాదు గనక ఒక వ్యక్తిలో కానీ ఆ వ్యక్తి నువ్వు కాదు గనక ఒక వస్తువులో కానీ ఆ వస్తువు నువ్వు కాదు కనుక డబ్బు కావచ్చు ధనం కావచ్చు లేదు ఆహారం కావచ్చు మరొకటి కావచ్చు మరోటి కావచ్చు పండు కావచ్చు పువ్వు కావచ్చు ఏదైనా సరే అన్యత్ర మరొక చోట తత్ప్రేమ ఏది తత్ప్రేమ ఇంతవరకు చూసాం చూసారా ప్రేమ ప్రేమాస్పదం పరానంద స్వరూపం తత్ప్రేమ అన్యత్రత్ప్రేమ ఆత్మార్థం ఆత్మార్థం ఏవా అయ్యా నువ్వు అన్యత్ర ఇతరులను ప్రేమించిన మరొక వస్తువును ప్రేమించిన మరొక విషయాన్ని ప్రేమించిన అన్యత్ర మరొక చోట తత్ప్రేమ ఇంతవరకు చెప్పిన ప్రేమ అనేటువంటిది ఏదో అది మరొక చోట గనక ఉన్నది అంటే అది అలా ఉన్నది ఆ అన్యత్ర కోసం కాదు ఆ వస్తువు కోసం కాదు ఆ వ్యక్తి కోసం కాదు ఆ విషయం కోసం కాదు మరి నా ప్రేమ అక్కడెందుకుందండి ఆత్మార్థం నీ కోసమే అక్కడ ఉంది నీ ప్రేమ యు లవ్ యువర్ వైఫ్ బికాస్ యు లవ్ యువర్ సెల్ క్రిటికల్ బాగేనండి అన్యత్ర తత్ప్రేమ ఆ ప్రేమ అన్యత్ర మరొక చోట కనుక నీకన్నా వేరుగా మరొక చోట కనుక నువ్వు చూశావు అంటే నేను అది అతన్ని గోడంగా ప్రేమిస్తున్నానండి అర్థమవుతుందే ఆ వస్తువుని నేను గాఢంగా ప్రేమిస్తున్నానండి మా మనవని గాఢంగా ప్రేమిస్తున్నానండి అతను లేకపోతేనేం బ్రతకలేనండి నాన్ అండి న్యూ అండి ఇదంతా ఉంద ఇది వాడి మీద ప్రేమ కాదయ్యా నీ ప్రేమ అక్కడ ఎందుకు ఉందంటే అన్యత్ర ఆత్మార్థం బా స్టేట్మెంట్ అది ఆత్మార్థం నీకోసమే నీ ప్రేమ నీ కోసమే అన్యత్ర ఉంది నెక్స్ట్ ఏవం అది నైవం అన్నీ నైవం అన్యార్థం ఆత్మని ఉండ్ల నేవం ఏవం ఇదే విధంగా ఆత్మని ప్రేమ ఆత్మని ప్రేమ నీ ఎందు నీకుండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో ఇది అన్యార్థం నా నైవం న ఏవం ఏవం లైక్ దిస్ ఇది సిమిలర్లీ ఈ విధంగా ఇన్ దిస్ మేనర్ ఏవం ఏవం ఆత్మని ప్రేమ నీలో నీకుందుదు ప్రేమ ఇది అన్యార్థం నా ఇతరుల కోసం మాత్రం కానీ కాదు అర్థం ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇతరుల ఇతరుల చోట ఇతరులలో ఇతర విషయాలలో నీ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఇతరులకు కాదు నీ కోసమే నీ ఎందు నీ ప్రేమ ఏదైతే ఉందో అయ్యా నాకింత ప్రేమ నా హృదయంలో ఉంది ఇది వాళ్ళ కోసం కానే కాదు నీ నువ్వు నిన్ను ప్రేమించిన నీకోసమే ఐ డోంట్ థింక్ ఆల్ విల్ అండర్స్టాండ్ దిస్ యువర్ అటెన్షన్ ప్లీజ్ నువ్వు నిన్ను ప్రేమించిన నీకోసమే నువ్వు ఇతరులను ప్రేమించినా నీకోసమే ఎందుకని నీకు కావాల్సింది ఉత్కృష్టమైన ఆనందమయ్యా ఏదైతే పరానందమో అదే పరమ పరప్రేమాస్పదం పరానంద స్వరూపం సంవిత్ దట్ సంవిత్ ఈజ్ యూ కాబట్టి నీకు నీవే పరప్రేమాస్పదు ఎందుకని నీ నుంచే పరానందం వస్తుంది ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఏది ఉత్కృష్టమైనటువంటి ఆనందమో దాన్నే మనిషి ఆశిస్తూ ఉండాడు ఇది ఇంకొక చోట వచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమించినా అది వాళ్ల కోసం కాదు నీకోసమే నువ్వు అన్యమైంది దేన్ని ప్రేమించినా అది దానికోసం కాదు నీ కోసమే ఒకవేళ నిన్నే నువ్వు ప్రేమించుకున్నా అది మాత్రం ఇతరుల కోసం కాదు నీ కోసమే ఈ రెండు మనం ఎంత రాంగ్ యూసేజ్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి కొంతరంట నేను ఎందుకు మూడు పూట తింటున్నాను తెలుసా ఇది కూడా ఏమైనా వేద అంత మంచిదేశా ఎందుకు తింటున్నావు చెప్పు తినకుంటే బతకలేవు గనక అంతే కదా కాదు మిమ్మల్ని అందరినీ పోషించాలి కనుక ఈ ఏడ్చేవులు లేకున్నా వాళ్ళు బతుకుతా నువ్వు ఉండబట్టి వాళ్ళు చూస్తున్నారు కారణం వాళ్ళు ఉండబట్టి నువ్వు చూస్తున్నావు రేపు ఇదంతా నాన్ సెన్స్ సార్ నేను బ్రతికేది మీకోసం ఇవన్నీ కాదు చెప్తాను ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన ఆత్మని ప్రేమ అన్యార్ధం నా భవతి అంతేనా ఆత్మని ప్రేమ అన్యార్థం నా అంటే ఆత్మనహేవా నన్ను నేను ప్రేమించుకునేది నా కోసమే సార్ ఆత్మని ప్రేమ అన్యార్థం నా అన్యత్ర ప్రేమ ఆత్మార్థమేవా ఇతరులను ప్రేమించానా నా కోసమే నన్ను నేను ప్రేమించుకున్నానా నా కోసమే కానీ వాళ్ళ కోసం కాదు ఆ ప్రేమ కోసమే నన్ను నేను ప్రేమించుకుంటున్నా వాళ్ళని ప్రేమిస్తున్నా అయితే నిన్ను ప్రేమించుకుంటే వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావయ్యా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను గనక నా ఎక్కడైతే ఉందో ఆ తోకను పట్టుకొని అందరిని ప్రేమిస్తున్నా అంతే ఇంకేం లేదు ఎక్కడ ప్రేమించిన నానేది ఒకటి ఉంటుంది లేకుండా ప్రేమించడు నా గృహం గృహాన్ని ప్రేమించవు నువ్వు గృహాన్ని ప్రేమించినట్టయితే నీకన్నా మంచి పలేషియల్ బిల్డింగ్ ఉంది దాన్ని ప్రేమించాలా లే నా పిల్లవాడు పిల్లవాడిని కాదు ప్రేమించేది పిల్లవాడిని ప్రేమించే సాధువు ఒక్కడే ఎందుకని వాడి పిల్లలు లేరు గనక నా పిల్లవాడు డబ్బును కూడా మనిషి ప్రేమించాడు ద్వేషిస్తాడు కూడా మీ దగ్గర ఉండే డబ్బును ద్వేషిస్తాడు ఆ ఎట్లా సంపాదించాడంట ఆయన ఊరే అది కూడా నీకు చెప్పాలా అంటాడు కాబట్టి డబ్బును కాదు మనిషి ప్రేమించేది నా డబ్బును ప్రేమిస్తాను కానీ నీ డబ్బుని నీ డబ్బును ద్వేషిస్తా అర్థమవుతుంది అంత నాక ద్వేషాల వ్యవహారం ప్రేమేది ప్రేమే లేదు పరప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది పరప్రేమాస్పదం ఏంటి పరప్రేమాస్పదం ఎందుకు కావడం లేదంటే పరానందం కాదు కనుక సార్ యత పరానందత పరప్రేమాస్పద ఏదైతే అనంతమైన ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ప్రేమించేది ఇది ఏది అనంతమైన ఆనందాన్ని ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అన్యత్ర ప్రేమ అది ఈ అన్యత్ర ప్రేమ ఏదో తత్ప్రేమార్థం ఆత్మార్థం ప్రేమ అన్యత్ర అన్యషు ప్రేమ అందరినీ అన్నిటినీ అన్ని చోట్ల ప్రేమించడం వెనుక నా మీద నాకు ప్రేమ ఉంది కనుకనే వ్యక్తులు నాకు ప్రేమ కాదు నేను నాకు సంబంధించిన వాళ్ళు అంటే ఆ నాతో వస్తుంది బాధ అంతా కూడా ఇంకేమీ లేదు ఆ నా ఏంటి ఆ నా ఏంటి బాడీ నా సంవితని కనుక అర్థమైంది అనుకోండి వాళ్ళ మీద కూడా బాధి రిలేషన్షిప్ ఓన్లీ ఫర్ ది బాడీ నా కొడుకు నా భర్త వాళ్లే మిగతా వాళ్ళు కాదు ప్రేమాస్పదులు సరేనా స్వామి రామతీర్థం అంటాడు ఏ చే నువ్వేంటి నన్ను శాసిస్తావ్ ఏ నిన్ను ప్రేమిస్తా నువ్వు విమర్శించేవాడిని కూడా ప్రేమిస్తా రామతీర్థ స్వామి ఎందుకో తెలుసా ఇద్దరు సంవితన అదేడా వస్తాం ఇప్పుడు కూడా వస్తాం అందుకని భార్యను ప్రేమిస్తున్నాము పుత్ర మిత్ర కళత్ర విత్త మిత్ర కళత్ర విత్త బిడ్డల్ని ప్రేమించడం పుత్ర మిత్ర స్నేహితుల్ని ప్రేమించడం చెప్తూ ఉంటారు కదా ప్రాణ స్నేహితుడు అండి అంటే ప్రాణాన్ని తీసేవాడు అది ప్రాణ స్నేహితుడు ప్రాణాన్ని తీసేవాడు పేరు ప్రాణ స్నేహితుడు సరేనా పుత్ర మిత్ర కళత్ర భార్య విత్త ధనం ఇవన్నీ కూడాను వీటి ఎంత మనకు ప్రేమ కనిపిస్తూ ఉంది వాస్తవంగా వాటి ఎందు కాదు మనకు ప్రేమ బాగా అర్థం చేసుకున్నాయి మీ మీదనే మీకు ప్రేమ కనుక వాళ్ళ మీద ప్రేమ లేదు స్వామిజీ నా కళత్ర మీద ప్రేమే పరమ ప్రేమ స్పదమాబ నాకు మీకు తెలీదు రేపు ప్రతికూలంగా తిరిగితే అప్పుడు కూడా ప్రేమిస్తావా అనుకూలంగా ఉంటే ప్రేమ ప్రతికూలమైతే తండ్రి మాట బిడ్డ వింటూ ఉంటే ప్రేమ వాడు యువర్ లైఫ్ ఈజ్ యువర్స్ మై లైఫ్ ఈజ్ మా అని వాడు అమెరికా వెళ్ళాడు అనుకోండి అప్పుడు ఈరోజు పార్కులో కూర్చుంటాడు ఎవడో ఒక పట్టుకొని నా బతుకు ఎట్లా నీ బతుకు కూడా అయిందే ఆయన అట్లా నీ బతుకు కూడా నా బతుకు కూడా ఇట్లాగే ఇది సార్ ఇప్పుడు అర్థమైందే ఇది కనుక ఈ ప్రేమ అక్కడికి ఎందుకు పోతా ఉంది ఆలోచిస్తే ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ పతి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ సతి ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ ధనం ప్రియోభవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియోభవతి అర్థమవుతుంది ఇప్పుడు పరమ ప్రేమాస్పదం నువ్వే బాగా ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నానంటే నా అనుభవంతో చెప్తాను రాత్రి మవళ్ళు కూర్చుని లా ఒక్కడినే రాత్రి అనకా పగలనక కూర్చుని ఆలోచించేవాడిని ఇది ఏమై ఉంటుందా ఇది ఏమై ఉంటుందా ఇదేమై ఉంటుంది ఆ పిండితార్థాలు మీకు అందుతున్నాయి ఇప్పుడు అర్థమవుతుంది చక్కగా మనకు విషయం పట్టాలంటే విచారం చేయాలి ప్రతిదాన్ని విచారం చేయాలి నిజమేనా ఇతరుల మీద నాకు ప్రేమ ఉందే ఎప్పుడు ఉంది అది భార్య మీద ఉంది పెళ్లి తెచ్చుకోముందు ఉండిందే ఆవిడెవరో నాకు తెలుసా మరి ఇప్పుడు మళ్ళీ రేపు నేనన్నా లేకపోతే ఆవిడన్నా లేకపోవచ్చు అప్పుడు ప్రేమలు నిలుస్తాయా నిలవు ఎట్లా తెలుసు ఇప్పుడు ఉండే పోయినా వాళ్ళకంతా నిలవడం లేదు కదా ఇవే కదా ఉండేది ఈ ప్రపంచంలో ఇప్పుడు భార్య చనిపోయినా భర్త చనిపోయినా బిడ్డ చనిపోయినా తండ్రి చనిపోయినా ఆ చనిపోయినప్పుడు నుండి మళ్ళీ ఆ కర్మ అందుకని దాని పేరు కర్మాంతం అంటారు పదవ రోజు దాని పేరు కర్మాంతం అంటే ఆ కర్మతో ప్రారంభమైన దుఃఖం అంతమైపోద్ది అని అర్థం ఆ తర్వాత ఎవరి పనులు వాళ్లవే ఎవరికి ఇక్కడ ఎవరితో సంబంధాలు ఏమి సంబంధాలు ఇవి ఎవరి జ్ఞాపకం పెట్టుకుంటారు విచిత్రమైనటువంటి విషయం విచిత్రమైనటువంటి విషయం అంటే నాకు చాలా ఉండే అనుభవాలు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం ఒక అతనితో మాట్లాడుతుంటే ఇది ఎప్పుడు నా మైండ్ అట్లా కదులుతూ ఉంటుంది ఇలాంటివి వచ్చినప్పుడు అతనికి పాపం ఖాళీ చచ్చిపోయింది భార్య తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాడు ఆమెకి పిల్లలు మొదట ఆమెకి పిల్లలు లేరు అంత వన్ ఇయర్లోనే చచ్చిపోయింది ఆమె ఈ పిల్లలు వీళ్ళని చదివించుకుంటున్నారు బాగున్నారు బాగానే ఉంది తర్వాత స్వామి జగ్ఞానడం భక్తులు అవ్వడం అదంతా కూడా అది ఉంది ఓ దశలో ఇవన్నీ చెప్తూ ఉంటాడు ఆవిడతో ఎట్లా పెళ్ళి పెళ్లి చూపులు ఎట్లా పెళ్లి చేసుకో ఫస్ట్ ఆమె ఫస్ట్ వైఫ్ని ఆవిడ ఎట్టా చచ్చిపోయింది ఇదంతా సడన్గా నేను ఎందుకో ఎందుకన్నా కూడా ఇప్పుడు నాకు తెలీదు ఆవిడ పేరేంటి నాయన అన్న సెకండ్ వైఫ్ పేరు నాకే తెలుసు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను రెండు మూడు రోజులు ఆ పేరేంటి ఆయన అన్న చాలాసేపు గోకి లోపలికి వెళ్ళి వచ్చి చెప్పాడు పలానాని మీకు నవ్వు కావచ్చు చెప్పలేకపోయామని అతనికి బాధ నాకు మాత్రం చాలా విచారం ప్రారంభమైంది ఇంతే కదా జీవితాలు మూడు ముండ్ వన్ ఇయర్ కాపురం చేసి చచ్చిపోయి ఉండొచ్చు అనుకో అదే కనుక నాకు ఆ బాడ పేరు తెలిసి ఉండే నేను మర్చిపోను ఎందుకంటే నాకే సంబంధం లేదు కనుక సంబంధాలు ఇవి అస్సం తీసేసి ఇవన్నీ సంబంధాలు బంధాలు చక్కటి బంధాలు ఇవి అంతకన్నా ఇంకేళ లేదు వాస్తవం చూస్తే ఎవరికి ఎవరితో ఈ ప్రపంచంలో సంబంధం లేదు అని తెలిసి సంబంధాలు పెట్టుకుంటారు చూడు అవి హాయిగా ఆనందంగా ఉంటాయి ఆనందంగా ఉంటాయి అది కూడా మీకు తెలుస్తుంది ఇప్పుడు కాబట్టి ప్రతికూలం అయినప్పుడు ఏవైతే మనం పరమ ప్రేమాస్పదం అనుకుంటున్నామో అవన్నీ త్యజింపబడుతున్నాయి అప్రియం భవతి మన మాట వాళ్ళు విన్నప్పుడు ప్రియం లేకపోతే అప్రియం ఎవరైనా గురువైనా సరే గురువునప్పుడు ధిక్కరవుతాయి ఇడియట్స్ గురువుని ఎవడిని ధిక్కరించకూడదు ప్రపంచం అంటే ఒక్కడినే ఒక్కడిని భగవంతుని తిట్టినా పర్వాలేదు కానీ గురువుని తిట్టకూడదు శాస్త్రం కానీ గురువుని తిట్టడానికి కూడా వెనకాడు ఎందుకని ఆ పాపం మూట కట్టుకునేటువంటి ఇంకా అదంతా అక్యుములేషన్ అర్థమవుతుంది ఎందుకు చెప్తున్న అంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఏది ప్రియం కాదు అత్యంత ప్రియమైన ఒకప్పుడు అనిపించింది కూడా ఒక కాలంలో అది అప్రియంగా మారిపోతూ ఉంటుంది దేనిని ప్రేమించినా దానికోసం కాదు కంక్లూడ్ చేసుకోండి ఇక్కడికి దేనిని ప్రేమించినా దానికోసం కాదు మన కోసమే వాళ్ళని తప్పు పట్టడం కాదు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు బెటర్ అనుకోండి సినిమా వాళ్ళలో కొందరు పూర్వం ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమంటారు రాయాలి పాట రాయాలి ఏమని రాస్తారు ఆ రాయాలి వాస్తవం రాయడానికి లేదు అర్థమవుతుంది ఓ పాట ఉంది అందరూ తెలిసిన పాట నన్ను రాయమంటే నేను వేరే రాస్తా ఆ పాటని వాళ్ళు తెలివి వెళ్ళే వాళ్ళే కాదండలేదు ఆ సిచ్యువేషన్కి అవసరం కూడా నీ కోసమేనే జీవిను ఇది ఫ్యాక్టా చెప్పండి రాయమంటే నా కోసమేనే జీవినుంచున్నది ఇదే సేమ్ సెంటెన్స్ నేనా కదా పర్ఫెక్ట్ ఇది రాస్తే బాక్సాఫీస్ హిట్ కాదు ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసరు బాక్సింగ్లో దిగాల్సి వస్తుంది బాక్సాఫీస్ అటు కానీ వాస్తవం ఇది అది వాస్తవం కాదు నీకోసమే నీ జీవించున్నది నా ఆన్సర్ ఎవడి కోసం నీకు భిన్నంగా ఉన్నప్పుడు కూడా నువ్వు కనుక ప్రేమించగలిగితే ఓకే ఇప్పుడు అర్థం అవుతుంది ఇప్పుడు ఈ వాస్తవాలు ప్రపంచంలో మాట్లాడే ఏమీ వాస్తవం కాదు నాకు చా వేదాంతం తెలిసిన దోషమో ఏమో తెలిసి కానీ ఏదైనా విపరీతంగానే కనపడుతుంటున్నా అది మళ్ళీ బయటికి చెప్తే వీడు బయటికి వెళ్ళిపోయి నాకేదో కాస్త ఏజ్ ఇట్లా మాట్లాడతారేమో ఇంతకాలం నోరు మెదపకుండా విన్నారు పెద్ద పెద్ద మైదానాల్లో కూడా అనుకోకుండా వచ్చిన వయసుని దృష్టిలో పెట్టుకొని పూర్వం స్వామి కాదండి ఏదేదో మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంటారేమో ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరి వాళ్ళే బ్రతుకుతా ఉన్నారు ఎవరిని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు ఈ ప్రపంచంలో అంతేగాని ఇంకోటి కానీ అవునా ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఆశ్రమాలు మిషన్లు సొసైటీలు ఏమని నిస్వార్థ సేవ చేస్తాం నన్ను అపార్థం చేసుకుంటాడే వాణి లోపల నేను చీ కొట్టుకుంటుంటా చీ నువ్వు ఎంత ఎదిగితే నా స్థాయికి రాగలవు నువ్వు అర్థం చేసుకోవాలి ఏమనుకుంటాడా ఏమనుకుంటాడా మీరేమి సేవ చేయడం లేదు నేను చేసేది సేవ కాదు నేను చేసేది ఒక్కటే సేవ అను ఇంక రెండవది సేవే కాదు ఏమి సేవ చెప్పవా నీ సేవ చెప్పు నిస్వార్థ సేవ స్వామి ఓ మోపి నిస్వార్థ సేవే లేదు మిస్టర్ మోపీ అండర్స్టాండ్ నిస్వార్థ సేవ లేనే లేదు ఏ సేవ అయినా స్వార్థమే స్వ అర్థం స్వార్థం ఆత్మనస్తు కామాయ సర్వం ప్రేయం భవతి ఏదైనా నాది కూడా అదే స్వార్థం ఇది నిస్వార్థం అంటే నేను ఒప్పుకోను ఏంటో స్వామీజీ ఇవన్నీ కొద్ది ఎక్కడం లేదా మాకు నా అన్యార్థం స్వార్థం ఇది సార్ నా అన్యార్థం ఇదిగో ఎవడైనా గనక ఆకలితో ఉండి బాధపడుతూ అయ్యానా ప్రాణం పోతా ఏడుస్తూ ఉన్నాడు అనుకో వాడికి అన్నం పెట్టి నువ్వు నిస్వార్థం అంటే నేను నిస్వార్థం అని అది స్వార్థం అది స్వార్థం అన్యార్థం కాదు అది అన్యార్థం కాదు ఎందుకు స్వార్థమో తెలుసు అది వాడు అలా బాధపడుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు దట్ ఈస్ సింపతి దట్ ఈజ్ సింపతి సానుభూతి అయ్యో అట్లా బాధపడతా ఉన్నాడని ఆ బాధ చూసే నీలో బాధ ఎక్కువ అవుతూ అలా బాధపడడం నీకు ఇష్టం లేదు కనుక నువ్వు ఆనంద స్వరూపుడు గనక పరప్రేమాస్పదు కనుక ఈ బాధ నుంచి విడిపడ్డానికి వాడికి అన్నం పెట్టేస్తున్నావు అంతే ఇంకేం లేదు దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఈ అన్నం పెట్టడం అనేది అన్యార్థమా స్వార్థమా స్వార్థమా స్వార్థం నేను మీకు బోధించడం కూడా స్వార్థమే నాకు ఎంత తెలిసానో నేను హాయిగా కూర్చోగలను ఒక చోట ఒక రూమ్లో కూర్చొని బతికేయగలను జీవితం అంతా నాకు అనిపిస్తున్నది ఒక దశలో ఒక మెట్టు కిందకి దిగితే నాకు వీళ్ళు అన్నం పెట్టారు కదా నాకు వీళ్ళు ఒక బట్ట ఇచ్చారు కదా నాకు ఒక ఆశ్రమం కట్టారు కదా నన్ను నమ్ముకొని ఉన్నారు కదా వింటున్నారు కదా ఇంతకాలం టైం ఇచ్చారు కదా ఎన్ని బాధలున్నా కూడా ఎండనక వచ్చారు కదా వాననక వచ్చారు కదా చలిలో వచ్చారు కదా వీళ్ళు వీళ్ళన్ని కష్టాన్నించి బయటపెడాలి వీళ్ళు కష్టపడుతూ ఉంటే నాకు కష్టంగా ఉంది హృదయ చూడు తమాషా చూడండి కనుక వీళ్ళు కనుక తృప్తిగా ఆనందంగా ఉండగలిగితే నాకు ఆనందం కనుక నేను ఆనందంగా ఉండాలంటే మీరు దుఃఖంతో ఉంటే లాభం లేదు కనుక ఇదే పాయింట్ తల్లిదండ్రుల బిడ్డల గురించి ఆలోచిస్తారు నా బిడ్డ కష్టపడుతూ ఉంటే నేను సుఖంగా ఉండలేను గనక నా బిడ్డకి ఒక కోటి రూపాయలు కనుక నేను ఆస్తిస్తే వాడు సుఖంగా ఉంటే నేను సుఖంగా ఉంటానంటాడు కోట్లు ఉండేవాళ్ళు సుఖంగా లేరని నీకు అర్థమవుతా ఉంది నీ బిడ్డకు నువ్వు సుఖాలు ఇవ్వాలనుకుంటున్నావా సంపదలోనే సుఖం ఉందని నువ్వు భావిస్తాడు సంపదలో కనుక సుఖం ఉంటే సంపదలో ఉన్న వాడు అంతా సుఖంగా ఉండాలి అర్థం కావడం లేదు మళ్లీ చెప్తున్నాను నీ బిడ్డ హాయిగా ఉండాలి అని అనుకుంటే ఈ సంవిత్తు వాడు అనేది కనుక వాడికి అర్థమైతే డబ్బు ఉన్నా ఆనందంగా ఉంటాడు డబ్బు లేకపోయినా ఆనందంగా ఉంటాడు ఆరోగ్యం ఉన్నా ఆనందంగా ఉంటాడు ఆరోగ్యం లేకపోయినా ఆనందంగా ఉంటాడు వాడి కార్యక్రమానికి ఆరోగ్యం అనారోగ్యం అనేటువంటిది ప్రతిబంధకం కానే కాదు చూసేవాళ్ళకు ప్రతిబంధకం తనకు కాదు ఎందుకని స్వార్థం నా అన్యార్థం అర్థమవుతుంది ఇది తమాషా అందువల్ల ఏమైపోయింది ఇప్పుడు ఎవడైనా సరే ఇంకా ఆ సొసైటీలో ఈ సొసైటీలో పెట్టి ట్రిపుల్ యాంటిజెన్ ఇంజెక్షన్స్ ఎత్తుకొని తిరిగి పోలియో ఇంజెక్షన్లని అదని ఇదని లాస్ట్లో టీ పార్టీ పెట్టుకొని ఆ టీ పార్టీలో అందరు కలిసి ఫోన్ చేసి వాడికి రెండు వడలు ఎక్కువైనాయి నా తిట్టుకొని రావడమే వాడికి ఇచ్చిన కాజా పద్ధతి నాకు ఇచ్చింది చిన్నది లే పో కదా ఈరోజు మా వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు నేను అన్నపూర్ణాశాల పోయాను లెవెన్ ఓ క్లాక్కి ఇంట్లో మా వాళ్ళు అంతా చుట్టూ లడ్డు చోల ప్రేమ ప్రేమాస్పద అమ్మాయి అవి పెద్దవి గుండి ఇవి చిన్న ఇట్లా చుట్ట ఎందుకంటే చుట్టినోళ్ళు తిట్టరు పెట్టినోళ్ళు జరుపుతారు కనుక ఎప్పుడైతే నాయన ఫస్ట్ పాయింట్ నువ్వే పరానంద స్వరూపం అని తెలిసిపోయిందో నీకు నీవే పరమా ప్రేమాస్పదంగా తెలిసిపోతున్నావు కనుక నువ్వు ఏదైనా సరే ఇది అర్థమైతే నువ్వు సంవిత్ నువ్వు సంవిధాత్మ నువ్వు స్వరూపాత్మ నీకు అర్థమైతే నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావే గానీ ప్రపంచాన్ని కాదు ఇది వాస్తవం జరగాల్సింది కూడా ఇట్లాగే కాబట్టి లేనివాడికి నువ్వు పెట్టడం అంటే యూ సింపతైజ్ హిమ్ దట్ సాల్ The so called sympathy is centered on you, not on the beggar. Who's in the middle of this sympathy? You're in. Because you're in a good mood, you're in a good mood, you're in a bad mood. You're in a bad mood. You're in a bad mood. You're in a bad mood. You're in a bad mood. నీ మనసు తృప్తి పడుతుందని నీ కోసం నా అన్యార్థం స్వార్థం సెల్ఫ్లెస్ సర్వీస్ ఇంగ్లీష్ వాళ్ళని మొహిమానండి ఇది వాళ్ళ అనుయాయులు ఇక్కడ ఉండాలి వాళ్ళని మొహిమానండి మనకు అవసరం లేదు ఏ ప్రేమైనా స్వార్థమే ఇది అర్థం చేసుకోండి కాదా కాదా ఇప్పుడు ఏమండి నాకు పది రూపాయలు ఇవ్వండి అని అడిగితే భర్త ఇవిడా భరించావుడు ఇవ్వడా ఆయన ఎవరు ప్రతి ఎవరిస్తారు ఇంకా ఇంట్లో ఆడ అమ్మగారులు ఇస్తారు ఎప్పుడు అమ్మగారి ఇంటి నుంచి తెస్తారేంటి భర్త కదా ఇవాళ ఆయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చే ఎందుకు తడడం ఇది పరార్థమా దీన్ని పరార్థం అంటారా ఇదిన్ని అన్యార్థం అంటారా దీన్ని స్వార్థం ఆ మాత్రం లేకపోతే కష్టం కదా ఒకవేళ ఆయన మైజర్ మహాశేవుడు అయితే కొంత కొంత ఉండాలి కదా ఇప్పుడు కృష్ణద్రి వాడు జైలు చరించారు దొంగతున్నారు చేయండి అది కదా నిస్వార్థం వద్దు ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఇంకెక్కడ వాడపాకండి ఎవరైనా సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేది మా ఆర్గనైజేషన్ అంటే ఒరే దురదృష్టవంతుడాన్ని నీకు శృతి మందిరం దొరకకపోయినాయి ఇంకెంతకన్నా ఏం మాట్లాడతావు నువ్వు శృతి మందిరం కనుక దొరుకుంటే మాట్లాడి ఉండేటువంటివి కావు పో ఇంకో జన్మకి ఇట్లాగే పో చూడండి ఎంత ఘోరం అతి వేదాంతం వేదాంతం ఎంటర్ అయిన రోజు బుద్ధిలో మనిషి జీవితమే మారిపోద్ది బ్రతుకే మారిపోద్ది నాకేం అవసరం లేదండి క్యాండిల్ వెలిగినట్టుగా ఎలిగి చూడండి క్యాండిల్ కొమ్మొత్తి వెలిగినట్టుగా నేను ఆరిపోతాను ఆరిపో ఎవరికి ఏమో ఎవరికి నష్టం బాయ్ ఇక్కడికి ఈ ప్రపంచానికి వచ్చింది క్రవ్వత్తి ఆరిపోయినట్టుగా కుక్క ఆరిపోతుంది కదా పిల్లి ఆరిపోతుంది కదా సోకాళ్ళు ఎలుక బోన్లో కూడా చచ్చిపోతుంది కదా ఆ పని చేయడం అని ఉండేది ఇక్కడ భగవంతుడు కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతాడు ఈడి కిందకి ఇచ్చాను రా బుద్ధి అని విచార నువ్వు చేయాలి దీనివల్ల అర్థమైంది క్లియర్ నైనా అందువల్ల నువ్వే పరమ ప్రేమాస్పదం గనక మళ్ళీ చెప్తున్నా కారణం పరానంద స్వరూపం నువ్వే గనక నీకు ఏదో ఒకటి తీరితే తృప్తి చెందతాననుకుని తృప్తి చెందలేకపోతున్నావు గనక నీకేం కావాలో నీకు తెలియడం లేదు గనక నీకు కావాల్సింది ఉత్కృష్టమైన కోరిక తీరడం అది ఏదో కాదు సార్ నువ్వే నువ్వు సంగీతాన్ని తెలిసిపోతే నీకు ఇంకేమీ లేదు నువ్వు దేహం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా నీవే అవుతూ ఉన్నాయి ఒక మైదానంలో వర్షం బాగా వచ్చి వరదలు వస్తుంది వరదొస్తే బాగా పెద్ద వరదొచ్చింది అక్కడ మైదానంలో కోతి ఉండిపోయింది బిడ్డను పెట్టుకొని కోతి ఉమంకి కోతి పిల్లను పెట్టుకొని ఉండిపోయింది ఈ లోపల అక్కడ వర్ష వరదొచ్చేస్తూ ఉంది ఆ ఏరియా కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి నీళ్లు క్రమేపీ మట్టం పెరుగుతుంది మట్టం పెరుగుతుంది ఏం చేయాలన్నా దానికి అర్థం కావడం లేదు పాపం ఈ బిడ్డని నోటి కనిపించుకొని ఏది కోతి పైకి ఎత్తింది అట్లా దానికి పొట్టవరకు వచ్చేస్తూ ఉండయి దీనికి దాన్ని నోట్లో కనిపించ తలెట్టు పెట్టింది ఇంకా వస్తూ ఉండే నీళ్లు అప్పుడు ఆ రెండు కాళ్ళ మీద నిలబడింది పాపం ఇంకా వస్తుండే నీళ్లు వరద పెరుగుతుంది మట్టం పెరుగుతుంది ఏం చేయాలో దానికి అర్థం కాలేదు అప్పుడు ఆ బిడ్డని ఇంకొక రెండు కాళ్ళు తీసుకొని మెటల్లాగేస్తే తల మీద పెట్టుకుంది ఇక్కడి వరకు వచ్చాయి నీళ్లు ఇంకా కొద్దిగా వస్తే దాన్ని నోట్లోకి పోతాయి చచ్చిపోద్ది ఏం చేయాలన్నా దానికి అర్థం కాలేదు ఒక్కసారి దాన్ని ఆ బిడ్డని తీసింది బిడ్డని తీసి మెల్లగా లోపలికి వదిలి ఇంకొకాలతో దాన్ని నొక్కి పెట్టి ఆ బిడ్డ మీద నిలబడింది ఇది వాస్తవం జీవితం ఎందుకో తెలుసా దాన్ని రక్షించాలి తనకు చేతనైనంత వరకు ప్రయత్నం చేసింది తన ప్రాణానికి ముప్పు వచ్చేటప్పుడు తన బిడ్డనే కింద పెట్టుకొని ఓ పేట మీద నిలబడ్డట్టుగా ఇంకా సేపు నీళ్లు లోపలికి పోకుండా ఉంటాయని ప్రయత్నం చేస్తుంది ఆత్మనస్తు కామాయా ఏమి ఆ కోతి పిల్ల కూడా కోతికి ఎందుకు ఇష్టమైంది అంటే బిడ్డ తన కోసమే అదే తనకే హాని కలిగేటప్పుడు ఆ బిడ్డను కూడా త్యజించేస్తుంది ఇది వాస్తవం ఉండేటువంటి పరిస్థితి వాస్తవం వాస్తవం ప్లీజ్ కాబట్టి నా దేహం నా దేశం నా ఇది నా కథ కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే అన్యత్ర ప్రేమ ఆత్మార్థం ఏవా ఇతరులను ప్రేమించేది నీ కొరకే ఏవం ఇదే విధంగా ఆత్మని నీలో ఏ ప్రేమైతే ఉందో ఇది ఇతరుల కోసం మాత్రం కాదు నీ కోసమే నీ ప్రేమ ఇతరుల దగ్గర ఉండేది నీ కోసమే నీ ప్రేమ నీ మీద నీకుండేటువంటి ప్రేమ కూడా నీకోసమే కానీ అన్యుల కోసం కాదు కాబట్టి మీకోసం బతుకుతున్నా మీకోసం చేస్తున్నా అని మాత్రం అనడానికి అవకాశం లేదు అది బుద్ధిహీనుడు అంటాడే గానీ ఎవడు వాడి కోసమే బ్రతుకుతాడు ఆత్మనస్తుకామాయ సర్వం ప్రియం భవతి నేను జస్ట్ లిసన్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక అతను నేను ఆవిడ్ని ప్రేమించానండి లేటెస్ట్ చూసుకోండి నేను ఆవిని ప్రేమించాను ఆవిడ నేను మ్యారేజ్ చేసుకుంటాను ఓకే అమ్మాయి నిన్ను అతను ప్రేమించాడంట పెళ్లి చేసుకుంటా అంటున్నాడు నువ్వు పరమ ప్రేమాస్పదం అట బట్ సే ఉండొచ్చు నేను ఇంకొక ఆయన ప్రేమించాను ఆయన నాకు పరమ ప్రేమాస్పదు ఇప్పుడు ఏంటి చెప్పండి ఇతను అమ్మాయిని ప్రేమించానంటాడు అందువల్ల పెళ్లి చేసుకోవాలంటాడు ఆ అమ్మాయి ఇంకొక ఆయన ప్రేమించింది ఆయనే చేసుకోవాలి అంటూ ఉంది ఇప్పుడు ఏం చేయాలి నువ్వు ప్రేమించావే ఒక ఆవిడ్ని పెళ్ళి చేసుకున్నట్టు అంటున్నావే ఆవిడేం చెప్తుంది నీకు సమాధానం నేను అతన్ని చేసుకోనండి వేరే ఆవిడ్ని చేసుకుంటానండి దాన్ని అలా ఉంచండి వేరే కామొచ్చింది అనుకోండి ఆవిడొచ్చి ఈయన నేను పెళ్లి చేసుకుంటానండి ఈయనంటే నాకు చాలా ప్రేమ మా పక్కింట ఆయన ఈయననే ప్రేమిస్తాను ఏం తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు చేసుకుంటే ఇతను చేసుకుంటా లేకపోతే ఇట్లాగే ఉండిపోతా అని ఈవన్నది అనుకోండి ఇంకొక వచ్చి అప్పుడేం చేయాలి ఇతను ఇతను అమ్మాయిని ప్రేమిస్తూ ఉండేది ఇతను ప్రేమించానని ఇంకొక ఆమె వచ్చింది అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనని ఇతనంటున్నాడు ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమించింది వాళ్ళు లేకపోతే ఆమె బ్రతకలేదు అంత ఇయ్యే కదా ఇప్పుడు ఏముంది దరిద్రం పోతే ఎక్కడ ప్రేమో ఎక్కడి దరిద్రాలు సరే పోనీ ఉంచండి ప్రేమ దరిద్రం లేక దరిద్ర ప్రేమ ఇష్టం పెట్టుకోండి అబ్జెక్టివ్ నాకు అనవసరం ఇప్పుడు ఇతన్ని ఆవిడ ప్రేమించింది ఈయన ఆమెని ప్రేమించాడు ఆమె ఇంకోని ప్రేమించింది బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు అయ్యా ఇంత జరిగింది కదా ఇప్పుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోలేకపోతే బతకని అంటుంది ఏం చెప్తావు నువ్వు అని నేను ఈవిడికి ఏం చెప్తావు నువ్వు అంటున్నా లేటెస్ట్ ఏం చెప్తాడు చెప్పండి ఈయన ప్రేమించిన ఆమె ఈయనకి ఏం చెప్పిందో ఈయనను ప్రేమించిన ఆమెకి ఈయన అదే చెప్తాడా కాదా ఏంది నేను వేరేవాడిని ప్రేమించాను ఆయన కాదు ఆమె ఇప్పుడు ఈయన ఏం చెప్పాలా అమ్మాయి నేను నిన్ను ప్రేమించలేదు ఆమెని ప్రేమించాను ఆమె ఇంకోని ప్రేమించింది ఇంతే కదా అంతేనా లేకపోతే మరి ఈవిడికి ఆ మాట నువ్వు చెప్పినప్పుడు అమ్మాయి నేను ఆమెను ప్రేమించాను నిన్ను కాదు కాబట్టి నేను నిన్ను ప్రేమి నేను పెళ్లి చేసుకోలేను అసలు ప్రేమించలేను ఇంకా పెళ్లి లేని చేసుకుంటాను ఇది కదా అది విధి రాకూడనే తది కాబట్టి నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను పెళ్లి చేసుకోను ఆమెను ప్రేమించాను ఆమె ఇంకొక ఆయన ప్రేమించది తమాచండి ఇప్పుడు ఇవేం చేయాలి ఇప్పుడు వెళ్ళాలనే కదా అతను అనుకుంటాడు ఇప్పుడు ఆవిడ నువ్వు చేసుకుంటావా యాసిడ్ది ఇమ్మంటావా నువ్వు ప్రేమ నువ్వు పెళ్లి చేసుకుంటావా నన్ను పోతున్నాను ఇప్పుడే బజార్కి నైట్రిక్ యాసిడ్ ఎత్తుకుని వస్తాను మోఖమే కనపడ తర్వాత నీకు ఏం చేయాల తప్పు కదా ఆవిడది మరి అతన్ని ఎవరినో ప్రేమించిన ఆవిడ నువ్వు పోయాడు ఇక పెళ్లి చేసుకుంటానని ఆవిడ నేను చేసుకోనండి అని అంటే సిది పాయింట్ ఆవిడ నేను చేసుకోనండి ఈవిడకేమో చెప్పావిట్లా ఆవిడ చెప్పింది కూడా సరిపోయింది కదా ఆవిని ప్రేమించాను కనుక నేనే కిలుసును పోసుకొని తగలబెడతా లేకపోతే యాసిడ్ పోసి ఆవిని తగలబెడతా ఇడియట్స్ కదా ఇడియట్స్ అవునా కాదా ఇదే కదా ఇప్పుడు నడుస్తాం త్రీ లెక్చర్స్ డోంట్ మిస్టేక్ మీ మీరెవ్వరు రాకుండా వాళ్ళెవరో ఆ తగలబెట్టేటువంటి ప్రబుద్ధులు ఆ సాహసవంతులు వాళ్ళని తీసుకొని వచ్చే మూడు లెక్చర్స్ నా దగ్గర ఇచ్చేయండి ఇక్కడ నువ్వే తగలబెట్టాలంటే కూడా చే నేను అంత నిచ్చుండి కాదు అంటాడు చేయకపోతే మళ్ళీ ఉపన్యాసం చెప్పను నేను అయినా దీని మీద డిస్కషన్ నడుస్తూ ఉండే ఒక డబ్బా పెట్టుకొని ఈ డబ్బాలతో కదా ఇప్పుడు వచ్చింది ప్రాబ్లం ఈ డిస్కషన్ల వల్ల ఇప్పటి నలుగురే చేస్తే ఆ పని తర్వాత నలభై మంది చేస్తూ ఉన్నారు ఎందుకని ఆ డిస్కస్ చేసేవాడు ఇడిగట్టు కనుక వాడికి వాస్తవాలను ఏ విధంగా తలకెక్కించాలనో తెలియదు గనక మూర్ఖుడు గనక కొలోసలు ఫూల్ గనక ఇది నిండిపోయినది పరిస్థితి అర్థమవుతుంది నీకు అవకాశమే లేదు సార్ ఈ పనులు చేసే నీకు జీవితానికి అర్థం తెలుసా జీవితానికి అర్థమేది లేని వాడికి పరమార్థం ఏంటో తెలుసా ఇప్పుడు వాళ్ళు ప్రేమించారు ప్రేమించకపోయారు దాన్ని ఏంటి అంత వాళ్ళు నన్ను ప్రేమించరు ఇదే కదా ఇప్పుడు కంప్లైంట్ చూడండి తమాషా ఇది అర్థమైంది ఈ శ్లోకం స్వామీజీ వాళ్ళు నన్ను ప్రేమించరు పోని వాళ్ళ కష్టం వాళ్ళది స్వామీజీ వీళ్ళు ప్రేమించారు వండని వాళ్ళ సుఖం వాళ్ళది కేవలం ప్యూర్లీ పర్సనల్ వాళ్ళు నిన్ను ప్రేమించడము నిన్ను ద్వేషించడము అంతా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం నీకేమీ సంబంధమే లేదు ఒకవేళ నిన్ను ప్రేమించానని లోపలి ద్వేషిస్తే నువ్వు చేసేదేంటి తమాషానా సైకాలజీ ఈజ్ ద సైకిల్ ఆఫ్ బ్రెయిన్ ఏ మనసా విచిత్రమా తమాషాన ఇట్స్ నాట్ ఎ జోక్ కనుక ఎవరు ఎవరిని ప్రేమించిన ఎవరు ఎవరిని ప్రేమించకపోయినా ప్రేమించకుండానే ప్రేమించినట్టు నటించిన అవి కేవలం వాళ్ల మీదనే కేంద్రీకరింపబడి ఉండయి నీ మీద కానీ కాదు నీ మీద కానీ కాదు కాబట్టి కారణం ఏంటంటే వాళ్లే వారికి పరమ ప్రేమాస్పదం అది కారణం వాళ్లే పరమానంద స్వరూపం తెలియడం లేదు అదొక్కటే ప్రాబ్లం ఏంటంటే తెలియడం లేదు అంతే ఇత్తం సచ్చిదానంద ఆత్మాయుక్త్యా తథా విధం పరం బ్రహ్మ తయోక్యం శ్రుత్యంతేషూపదిశ్య కొద్ది టూ మినిట్స్ యుద్ధం ఈ విధంగా యుత్తం ఈ విధంగా ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఏమర్థమైంది ఇప్పుడు మీకు సంవిత ఏదైతే ఉందో అది జ్ఞానస్వరూపం సంవిత ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉంది కనుక అది నిత్యం నిత్యము జ్ఞానం ఇప్పుడు ఆనందం దగ్గరకు వచ్చిన తర్వాత ఆనంద స్వరూపం ఏదంటే సంవితే ఎందుకని ఎందుకని పరానంద స్వరూపం పరానంద స్వరూపం కనుక పరమప్రేమాస్పదం పరానంద స్వరూపం కనుక అనంతానందాన్ని ఇచ్చేది కనుక అనంత ప్రేమ విషయంగా మారిపోయింది పరప్రేమాస్పదం అనంత ప్రేమ విషయంగా మారిపోయింది ఓకే యుత్తం ఈ విధంగా సచిత్ పరానంద అదిగో మళ్ళీ మనం అది అనంతం అనేది మర్చిపోతామని పరా పెట్టాడు లేకపోతే సచిదానంద సరిపోతుంది సచిత్ పరానంద ఆత్మా యుక్త్య అది సెంటెన్స్ తమర్చి యుత్తం ఈ విధంగా యుక్త్యా యుక్తి చేత బైలాజిక్ యుక్తియా ఆ పదం చాలా ఇంపార్టెంట్ యుక్తియా యుక్తి చేత రీజన్ యుక్తియా యుత్తం ఈ విధంగా యుక్తియా యుక్తి చేత ఆత్మ సచిత్ పరానంద నిర్దిష్టతే ప్లీజ్ ఇప్పుడు ఈ విధంగా యుక్తి చేత అంటే శాస్త్రం రాలా ఇక్కడికి అది పాయింట్ శాస్త్రం రాలేదు ఇంకా మీకు అంతా వచ్చేసినట్టే ఉంది ఇప్పుడు దట్ ఈస్ విద్యారేణి ముని శాస్త్రం స్టార్ట్ కాలేదంటున్నాను నేను ఇప్పుడు స్టార్ట్ అవుతుంది యుక్తియా కేవలం యుక్తి చేత హేతువు సహేతుకంగా లాజికల్గా బై రీజన్ బై రీజన్ యుక్తియా యుక్తి చేత ఇప్పుడు మాట్లాడడం చూసారా ఇటన్నిటి అంత యుక్తే ఇప్పుడు మీరు చూసుకోండి మొదటి నుంచి జాగ్రత్త అవస్థ సోపర ఇంత యుక్తే కదా మనకు మన జీవితంలో ఉండేటి వాటినే మనం అర్థం చేసుకుంటూ వచ్చాం యుక్త్యా యుక్తి చేత యుద్ధం ఈ విధంగా యుక్త్యా బై ఆత్మ ఏది ఎందుకు ఆత్మ వాడాడో తెలుసా ఇయం ఆత్మ ఇయం సంవిత్ ఆత్మ అని ముందు శ్లోకంలో చెప్పాడు గనక వాడాడు ఇప్పుడు అక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు గనక శాస్త్ర పదజాలం ఆత్మ ఇంతవరకు రాలేదు సంవిత్ ఆ సంవిత్ ఏదో అదే ఆత్మ అన్నాడు గనక యుక్తి చేత ఆత్మ అనేటువంటి నీకు విశదీకరించడం జరిగింది సుస్పష్టం చేయడం జరిగింది ఏమని ఆత్మ సత్యుత్పరానందత్ ఎప్పుడూ ఉండేది ఏది సంవిత్ అదే ఆత్మ ఇయ ఆత్మ సంవిత్ సత్ చిత్ జ్ఞానస్వరూపం ఆనంద ఇప్పుడు అర్థమైంది కదా ఆనంద స్వరూపం పరానంద అయిపోయిందే ఇది ఆత్మ యుక్తి యుక్తిచేత తథావిధం పరం బ్రహ్మ అది నెక్స్ట్ సెంటెన్స్ తథావిధం అలాగే ఇప్పుడు యుక్తి చేత ఎట్లాగైతే ఆత్మ తెలిసిందో అయినా నీకు తెలిసిపోయింది కదా సత్ చిత ఆనంద స్వరూపం పరానంద స్వరూపం ఆత్మని తథావిధం అలాగే పరం బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ పరం బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ ఈ జగత్కంతా సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో భగవంతుడు అంటున్నావే బ్రహ్మ ఆ బ్రహ్మము కూడాను తథావిధం ఇట్లాగే అంటే ఏంటి స్వామిజీ నువ్వు సచ్చిదానంద కదా అవునా బ్రహ్మ చెప్పైనా పర్లేదు సత్యం జ్ఞానం అనంతం సత్ చిత్ ఆనందం నువ్వు నీ స్వరూపం సంవిత్ సత్యం జ్ఞానం అనంతం సత్ సత్యం చిత్ జ్ఞానం ఆనంద అనంతం అనంత ఆనందం ఇద్దరు కదా అవునా కాదా అంటే ఏంటి స్వామిజీ సత్తు చిత్ ఆనంద స్వరూపం అయినప్పుడు పరానంద అంటే ఏమన్నాం అనంతమైన ఆనందం అని పరప్రేమాస్పదం అనంతమైనటువంటి ప్రేమ విషయం అన్నాం కదా సో అనంత అనంత అంటే దేశత కాలత వస్తుత కదా సంవిత్ ఏదైతే ఉన్నదో జాగ్రత్త అవస్థ కాలంలో ఉన్నది స్వప్నావస్థ కాలంలో ఉన్నది సుశుప్తి కాలంలో ఉండొచ్చు కానీ సంవిత్ మాత్రం దేశత పరిమితం కాదు కాలత పరిమితం కాదు వస్తుత పరిమితం కాదు దేశత కాలత వస్తుత పరిచిన్న ఎప్పటినుంచో ఉంది కల్పాంతల నుంచి కదా ముందు నుంచి భవిష్యత్తులో ఎప్పటికైనా ఉండబోతుంది అది సంయుక్తం తెలుసుకున్నావు కదా నువ్వు కాబట్టి అది సచ్చిదానందా నువ్వు సచ్చిదానందం భగవంతుడు సత్యం జ్ఞానం అనంతం వెర్ ఇస్ ద డిఫరెన్స్ చెప్పు తధావిధం పరబ్రహ్మ అనిలాగే తయోహ్యం తయోహో ఉభయో ఆ జీవ బ్రహ్మముల యొక్క ఐక్యం అంటే అవి వేరు కాదు అనేటువంటి సత్యం జీవుడే బ్రహ్మము జీవో బ్రహ్మ ఇవ నా పరహ స్వరూపము ఆయన సత్యం జ్ఞానం అనంతం రెండు ఒకటే తథావిధం పరం బ్రహ్మ ఇది తయో ఉభయో చ ఐక్యం శ్రుత్యంతేషు ఉపదిశ్యతే శృతి అంతేషు శృత్యంతేషు వేదాంతేషు శృత్యంతం ఏది ఉపనిషత్తులు కదా ఆయన శృతి వేదం వేదానికి చివరుండేది శృతి అంతంలో ఉండేది శృత్యంతేషు వేదాంతేషు ఉపదిష్యమే వేదాంతంలో బోధింపబడుతూ ఉంది ఉపనిషత్తులు చెప్పేది ఇదే ఇంతవరకు నేను శాస్త్రం మాట ఎత్తకుండా కేవలం యుక్త్యా జస్ట్ బై రీజన్ యుక్తి చేత ఏదైతే నీకు సహేతకంగా బోధించానో ఇదే శాస్త్రంలో నువ్వు తెలుసుకోవాల్సి ఉంటుంది సో హియర్ వీ రిక్వైర్ ద ప్రమాణ విచార టు సబ్స్టాన్షియేట్ అవర్ అనాలిసిస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఎందుకని మన తర్కం దారి తప్పొచ్చు కూడా అర్థమవుతుంది ఇప్పుడు యుక్త్యా యుక్తితో నీకు ఇదంతా చెప్పాను నేను కానీ యుక్తి మనసులో నుంచి బుద్ధిలో నుంచి కదులుతుంది కనుక అది తర్కం ఒక దశలో కుతర్కంగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది ఇదే విద్యారణ్య స్వామి ఎయిత్ చాప్టర్ వచ్చిన తర్వాత అంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత మీకు రాబోయే సబ్జెక్ట్ చెప్తున్నా అక్కడ ఏదైతే తర్కం ఉపయోగించాలనో అది ఎలా ఉండాలనో అట్లా ఉండాలి తస్మాత్ కుతర్కం సంత్యజ విద్యముని అది వచ్చినప్పుడు మీకు చెప్తా నేను మీకు మూడో శ్లో మూడవ లెక్చర్లో ఇదిగో ఇప్పుడు వస్తుందని తస్మాత్ కుతర్కం బ్యాడ్ లాజిక్ ఏదంటే అది కుతర్కం సంత్యజ సమ్యక్ త్యజ్య అంటే చక్కగా దాన్ని విడిచిపెట్టి ముముక్షుహో శృతిం ఆశ్రయేత్ కాబట్టి ముముక్షువులు ఏం చేయాలో తెలుసా ఈ విధంగా నేను ఎంతసేపు అయినా మీకు శృతి నేను యుక్తితో సహేతుకంగా సశాస్త్రీయం కాకుండా సహేతుకంగానే చెప్పగలను యుక్తితోనే చెప్పగలను కానీ ఎక్కడైనా నేను దారి తప్పితే మీరందరు కూడా దారి తప్పిపోతారు సుమ కాబట్టి ప్రమాణ విచారం వెరీ ఎసెన్షియల్ టు సబ్స్టాన్షియేట్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ అనాలిసిస్ ప్రమాణ విచారం అందువల్ల శృతిరేవ శరణమితి శృతి మందిరం ఏవ శరణం నో డౌట్ నో డౌట్ ఆఫ్ ఇట్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్ నో క్వశ్చన్ లేకపోతే అసలు టెక్స్ట్ తీసుకుని ఉండేవాళ్ళం కాదు చేయగలం కనుక జస్టిఫై చేయగలం కనుక ఇప్పుడు అర్థం మీకు అందువల్ల ఇక్కడ తీసుకు ఏమని ఆత్మా ఇక్కడే వచ్చింది ఈ శ్లోకంలో పరంబ్రహ్మ ఇక్కడే వచ్చింది తయోహో ఉభయోహారింటికి ఐక్యం జీవ బ్రహ్మైక్యం ఏదైతే ఉందో శృత్యంతేషు ఉపదిశే క్లియర్ అయినా ఇదిగో మనం మొదటన్నాం అయం తత్వ వివేక ఏది ఫస్ట్లో కదా నైనా తత్వస్య వివేక అయం తత్వస్ వివేక విధీయతే కదా తత్వం త్వం ఓ సచిదానందం జ్ఞానం అనంతంబ్ర తత్ థం ఇది తత్వం తత్ అంటే తెలియడం త్వమ్ అంటే తెలియడం ఇది యుక్తియా చెప్పాను నేను యుక్తితో నీకు చెప్పాను ఇప్పుడు శాస్త్రం కూడాను దాన్నే ప్రతిపాదిస్తూ ఉంది శాస్త్రం చెప్పేదంతా ఇదే త్వంపదం సచ్చిదానంద తత్పదం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి తత్వం అది సత్యం ద రియాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాను కదా తత్వం అసి తత్వం అసి ఇప్పుడు చెప్పండి ఆడ ఇయమాత్మ వచ్చుడ ఆత్మ అయమ ఆత్మ ఇయమ్ ఆత్మ ఇయం సంవిత్ అయమాత్మ ఎవరు తత్వమసి చాందోగ్యోపనిషత్ ఆయమాత్మ బ్రహ్మ మాండుక్యోపనిషత్ రెండు మహావాక్యాలు ఎత్తుకోవడమే మహావాక్యాలతో ఇంట్రడ్యూస్ అయిపోతా ఉన్నాడు ఇక్కడ అర్థమైందే ఇప్పుడు ఒక్కసారి నాయన వన్ మినిట్ వినండి ఏడవ శ్లోకం ఏదైతే ఉన్నిందో ఈరోజు చూచాం కదా మనం ఏడవ శ్లోకం నో నా అస్తమే ఏష సంవిత స్వయం ప్రభా సంవిత ఏక కదా ఈ ఏడవ శ్లోకంలో వరకు ఏం తెలిసిందే అంటే బాగా అర్థం చేసుకోండి ఒక వన్ నుండి వన్ మినిట్ ఏం తెలిసిందంటే ఆ సంవిత అనేది ఏదైతే ఉందో ఇది సత్యము కాలానికి పరిమితమైంది కాదు ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికో పైగా ఇది సత్యమైందే కాదు జ్ఞానస్వరూపం కూడాను ఎందుకని స్వయం ప్రభ స్వప్రకాశం ఏవ అవునా ఇది ఏడవ శ్లోకంలో అయిపోయింది మరి ఎనిమిదవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ ఏం సంవిత్ ఆత్మ కాబట్టి ఏదైతే సంవిత్ సంవిత్ అని ఇంతవరకు తెలుసుకుంటూ వచ్చామో ఇదే ఆత్మస్వరూపము స్వరూపము అన్న ఆత్మన్నా ఒక్కటే కాని వేరు కాదు అనేటువంటి విషయాన్ని ఎనిమిదవ శ్లోకంలో మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికీ అయ్యా పరానంద స్వరూపాన్ని అందరూ కోరుకుంటున్నారు ఏదైతే పరానందాన్ని మనకు ప్రసాదిస్తుందో అది పరప్రభాస్పదమై ఉంటుంది ఆ పరప్రేమాస్పదమైంది ఏది అంటే ఆత్మే గాని మరొకటి కానే కాదు కాబట్టి ఎవరు ఎవరిని ప్రేమించినా ఆత్మార్థం ఏవా ఆత్మని ప్రేమ అవి ఆత్మార్థం ఏవా కాబట్టి నీలో నీకు ప్రేమ ఉండేది నీకోసమే కాని ఇతరుల కోసం కాదు ఇతరులను నువ్వు ప్రేమించేది నీ కోసమే కానీ ఇతరుల కోసం కాదు అనేటువంటి విషయం కూడాను మనకు తొమ్మిదవ శ్లోకంలో చాలా క్లియర్గా అర్థమైపోయింది now here in this context hmm. a seeming contradiction is unavoidable hmm it is actually an objection on the previous statement it's an objection pura paksha let us see what it is introduce chash odlesa అభానీ నరం ప్రేమ భాని విషయ స్పృహ అతో భానీప్యభాత సౌ పరమానందాత్మన మీ అందరి హృదయాల్లో ఉండే డౌట్ దీన్ని విద్యారిన ముని ఒక అబ్జెక్షన్గా తీసుకొచ్చారు పూర్వపక్షం లాగా అసలు యాక్చువల్గా అక్కడ ఎవరూ అడగడం లేదు ఆయనే రైస్ చేస్తున్నాడు అసలు దిస్ ఇస్ ది బ్యూటీ ఇన్ టీచింగ్ మెథడాలజీ ఎక్కడెక్కడైతే శ్రోతక సందేహం వస్తుందో ఆ సందేహాన్ని వక్త ఊహించి లేదా గ్రంథకర్త ఊహించి రచనలో గాని లేదా ఆ ప్రవచనంలో కానీ రచనలో కానీ ప్రవచనంలో కానీ శ్రోతకు వచ్చేటువంటి సందేహాన్ని తానే ఊహించి క్లియర్ చేస్తూ పోవడం అనేటువంటిది సంప్రదాయం అదే ట్రెడిషనల్ టీచింగ్ ఇక్కడెవరూ అడగడం లేదు పూర్వపక్షాన్ని ఆయనే రైస్ చేశాడు ఇది మీ అందరిలో ఉండే పూర్వపక్షం మీరు అనేదే అది డిఫరెంట్గా ఉంది పదాలు మీరు చెప్పేదే ఏమంటారు మీరు చెప్పండి నాతో ఏం చెప్తారు మీరు ఒంటరిగా ఉండేటప్పుడు ఏదో మీరు చెప్తే అన్నీ అర్థమైనట్టే ఉంట మళ్ళీ పోతే అంటారులా అదే ఇది ఈ టైంలో తెచ్చాడు చూడండి ఎందుకంటే శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు కదా ఇప్పుడు ఒక్క మాట అంటున్నాడు అయ్యా ఈ పరమ ప్రేమ తమాషా చూడండి ఇప్పుడు పరమ ప్రేమ ఎవరి మీద ఉండాలి మనకు విషయం అర్థమైపోయింది కదా కానీ ఎక్కడుంది జనాజనా ఎవ్వనా తమాషా చూడండి ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది ఏమో ఐ ఐ ఫీల్ ఐఎమ్ క్లియర్ నైనా మీకేమన్నా ఇంక డౌటా అన్యార్థం కాదు కదా మన ప్రేమ ఇద్దరు కలిసి వచ్చి ఉంటే ప్రాబ్లం లేదు ఒక్కరే వచ్చేటి రెండో వాళ్ళే చెప్పాకండి అంతే ఇంకేం లేదు ఇద్దరు కలిసి వచ్చారుగా నవ్వుకుంటుంటారు ఎప్పుడైనా నా తెలుసు నీకు తెలుసు ఇంతకాలం తెలియదు స్వామి చెప్పాడు తెలుసు ఓకే అర్థం ఇప్పుడు ఇక్కడ చూడు తమాషా ఆ బాణీ నా పరం అద్భుతం अभाने प्रकाशे अभा अभा ने सती अ प्रकाशे सती अज्ञाते सती न परम प्रेम तेन देमस्भा अंत भाने प्रकाशे ज्ञाते అభానే అప్రకాశే ఏదైతే మనకు తెలియదో దాన్ని ప్రేమిస్తామండి నేను ఒక విషయం ఉండవా నేను ఒక విషయాన్ని ప్రేమిస్తున్నాను మనం అడిగా ఏం విషయం అయ్యేది అదే తెలియదు లేదు అసేది ఎప్పుడైతే నీకు తెలియదో తెలిసిన దాన్నే మనం ప్రేమించేది అంతంత ఇంకా తెలియని దాన్ని జుంపరహాలే హలేహాలే జాలే ప్రేమించు దీన్ని దీన్ని ప్రేమించు ఏం స్వామీజీ ఏమైనా లూజా అది ఏంటి అది దీన్ని ప్రేమించడానికి నాకేమర్థమే చేస్తే కదా అర్థం కాబట్టి ప్రేమించలేవు కదా అదే ఆయన చెప్పేది అభానే అభానే సతీ అప్రకాశే సతీ ఏదన్నా తెలియదు అనుకో నా పరం ప్రేమ దాన్ని అదే పనిగా దాన్నే ప్రేమించడం అనేది సాధ్యం కాదా తెలిస్తేనే తెలియని దాన్ని నేను ఇప్పుడు ఏంది దాని అర్థం పరంప్రేమ అని వాడడం అదే కారణం పరం ఏంటి అది పరానందం కదా ఆయన కాబట్టి పరప్రేమ పరానందానికి సంబంధించింది పరప్రేమాస్పద కాబట్టి పరంప్రేమ నా ఆ ఉత్తమోత్తమైన ఆత్మను ప్రేమించడం అనేది ఉంది ఆత్మార్థం అది లేదు ఎందుకని ఆ అసలు ఆత్మ అంటే ఏమిటో తెలియకపోతే దాన్ని ప్రేమించే ప్రశ్నే లేదు సంవిత్ అనేది నీకు అర్థం కాకపోతే సంవిత్ నువ్వు ప్రేమించలేవు నీకు అర్థమైందా లేదా ఇది కాదు సంవిత్ అర్థమైందా లేదా అర్థమైతే దాన్నే కదా ప్రేమించాలా అవునా అర్థమైంటి దాన్నే కదా ప్రేమించాలా ఎందుకని అదొక్కటే ప్రేమార్హం అవునా ఇప్పుడు మనం చేసేదేంటి కాబట్టి మీకు తెలిసిందే అంటున్నారు కదా ఇప్పుడు మీరు బాని అసలు అది కనుక తెలియకపోతే మీరు దాన్ని ప్రేమించలేరు పరప్రేమ రాదు ఆత్మ మీద బాణి తెలిసిందే నేను అడిగాను ఇప్పుడు డైరెక్ట్గా నీ మీకు అర్థమైందా లేదని చేతులు కూడా పైకి ఎత్తారు అర్థమైందే బానే అంటే బాగా తెలిసిపోయింది ప్రకాశే భాంటే ప్రకాశే జ్ఞాతే చక్కగా తెలిసిపోయింది ఆత్మ అంటే సంవిత్ అంటే ఏంటో ఇయము ఆత్మ ఇయం సంవిత్ ఆత్మ సంవితాత్మ స్వరూపాత్మ అదొకటే శాశ్వతం అదొకటే నిత్యం అదొకటే జ్ఞానస్వరూపం అదే పరానంద స్వరూపం అదే పరమ ప్రేమాస్పదం అదొకటే ఉండేది మీతో అన్ని కూడా నశించిపోతాయి అని నీకు తెలిసిపోయింది ఇప్పుడు కదా తెలిసిందే లేదా ప్రకాశే నా విషయ స్పృహ పోహ్ ప్రేమించదగింది ఇది అని తెలిసిపోయిన తర్వాత కొంపే కైలాసం ఇది ఎక్కడిది ఇప్పుడు ఇంకా భయపెట్టనులే మీరు బాధపడిపోకండి నేను ఆపపోతున్నా నేను ఈరోజు మార్నింగ్ అన్న పిల్లలకి మా బాధ చూసుకోండి సబ్జెక్ట్ అంతా కూడాను నేను గనక కరెక్ట్గా పాయింట్ డ్రైవ్ చేయగలిగితే మీరు శిక్షణ యోగ్యుడై కరెక్ట్గా కనుక జ్ఞాసం చేస్తే ఇక్కడ నుంచి పోవడమే చాపెత్తుకొని చాలు సంసా అందువల్ల కొద్దిగా పురుపుకారం తగ్గిస్తాను లెక్చర్లో వెళ్ళనీకుండా చేస్తాను ఎందుకని మళ్ళీ ఆదివారం రావాలి కనుక మీరు నా కోసమే ఆత్మనస్తుకే అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థం ఏందా లేదా చెప్పండి ఎటువంటి వాడు స్వామి ఇప్పుడు ఆచార్యుల వారు చాలా బెటర్ కదా ఎంత నీ గూఢమైన సబ్జెక్ట్ డీల్ చేసిన పాపం ప్లెయిన్గా పోతూ ఉంటాడు ఈయనకు మన కథలంతా తెలుసు అభానే నీ గనక అర్థం కాకపోయింది ఆత్మ విషయం నా పరం ప్రేమ ఆత్మ మీద ప్రేమ ఉండేందుకు అవకాశం లేదు లేదు బానే నీ గనక తెలిసిపోయిందో ఆత్మే పరానంద స్వరూపము పరమ ప్రేమాస్పదం అని కనుక నీకు అర్థమైపోయిందా నా విషయే స్పృహ విషయస్య స్పృహ నా ఈ ప్రాపంచికమైన విషయాల మీద నీకు స్పృహ ఉండడానికి అవకాశం లేదు వాటిని కాదు అవి లేకపోతే నేను బ్రతక లేను నాకు ఆనంద స్వరూపము సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అదే నో అవునా సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అది కాదు కదా అందుకని కదా ఇంత లాజిక్ ఇచ్చుకుంటా వచ్చింది విషయస్య స్పృహ నా సో బానే ఇది కనుక అర్థమైతే నో లవ్ ఫర్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంతకు అర్థమైంది అర్థం కాలేదా బానేనా అభానేనా అభానేనా బానేనా ఇంత కష్టపడి నేను చెప్పింది అభానే బానే వాళ్ళ భయం ఏంటంటే చాలా ఇక్కడే ఉండే ఆశ్రమని అంటానని ఇంకెందుకు బానే కదా ఆత్మ విషయం తెలిసిందే సంవిత్తని గురించి తెలియలేదా పరప్రేమ లేదు దాని మీద అభానే విషయాల మీద ఉండకూడదు ఇంకా అక్కడి నుంచి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి ఎందుకని ఏదున్న ఉపయోగం లేదు మనకు కావాల్సిందే అది నేను అర్థమైపోయింది కనుక అతహా ఈ కారణం చేత అత బానేపి అబాత తెలుస్తూ ఉండినా తెలియంది ఎంతకాలం చెప్పినా అక్కడక్కడే ఎక్కడెక్కడంటే అక్కడక్కడే బానేపి అబాత అసౌ ఆత్మన పరమానందత అసౌ ఈ ఆత్మనహ ఈ ఆత్మ విషయంలో పరమానందత ఇట్లా ఉంది అంటే ఆత్మ పరమానంద స్వరూపమే అయినా ఇంత చక్కగా మనకు అర్థమైపోతూ ఉండినా బానేపి అత బానేపి అభాత అయం విరోధ విషయ కాంట్రడిక్షన్ విరోధ విషయ తెలిసిందా ఇంకా దాన్నే ప్రేమించాలి తెలియలేదా దాన్ని ప్రేమించలేము తెలిసిందే అంటున్నాం కానీ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాం ఆత్మ తెలిసిందే అంటున్నాం తెలిస్తే భానే నా విషయ స్పృహ ఈ విషయాల మీద స్పృహ ఉండడానికి అవకాశమే లేదు ఇంతకీ తెలుసా తెలియదా తెలియదు స్వామీజీ అందుకని ప్రేమ ఉండదు ఎందుకని అన్ అన్నోన్ ఆబ్జెక్ట్ కెన్ బీ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఓన్లీ నోన్ ఆబ్జెక్ట్ కెన్ బీ తెలిసిన విషయాన్ని ఎవడన్నా ప్రేమిస్తాడు కానీ తెలియని విషయాన్ని ఎప్పుడు ప్రేమిస్తాడండి కాబట్టి ఆత్మను ప్రేమించలేకపోతా ఉన్నాము అదే ఏదో స్వామీజీ ఈతి బాధలో ఇవన్నీ కూడా సాధన చేయాలనుకుంటాం కానీ విషయం తెలిసినప్పుడు ఇది తెలుసు విషయం అర్థం కాలేదు అది ప్రేమించదగింది అదే అని తెలిసినప్పుడు దాన్ని ప్రేమిస్తాడు అది తెలియనప్పుడు దాన్ని ప్రేమించలేడు ఆ తెలియనప్పుడు పరం నా దాని మీద ప్రేమ పోదు బానే అది తెలిసినప్పుడు దాన్నే ప్రేమిస్తాడు కానీ దానికన్నా విరోధమైనటువంటి నశించిపోయేటువంటి క్షీణించేటువంటి క్షయశీలమైనటువంటి వీటిని ప్రేమించేటువంటి అవకాశం లేదు ఎందుకని అవి ఎప్పుడైనా దుఃఖాస్పదాలని తెలుసు కాబట్టి నీకు తెలిసిందా తెలియడం లేదా బానేపి ఇంత చెప్తూ ఉంటే తెలియకుండా తెలిసినప్పటికీ కూడా అసౌ ఆ బాధ తెలియందిగానే ఉంది తెలియదు కానీ ఉంది కనుక తెలిసిందా తెలియలేదా అంటే తెలిసినా తెలియనట్లే ఉంది తెలిసిందా తెలియలేదా క్వశ్చన్ తెలిసినా తెలియనట్లే ఉంది అదేంటయ్యా విషయాల మీద పరిగెత్తున్నాను గనక తెలియనట్లే ఉంది మళ్ళీ మీరు అడిగితే మీకన్నా బాగా చెప్పగలం అందువల్ల తెలిసినట్లే ఉంది తెలిసిన తెలియనట్లే ఉంది క్లియర్నే చూడు ఉభయపక్షాలు ఆక్షేపణకు గురి అవుతున్నాయి కాదా ఆక్షేపానికి అనుకూలంగా ఉన్నాయి ఇది నాకు తెలుసా అని చెప్పావా దాని మీద ఆక్షేపణ అబ్జెక్షన్ నాకు తెలియదు అబ్జెక్షన్ తెలుసా మళ్ళీ ప్రపంచం మీద కింద నీ దృష్టి ప్రపంచంలో ఉండు అదే శాశ్వతం అనుకుంటున్నావేంటి వాటి కోసం దుఃఖిస్తున్నావేంటి వాటి కోసం ప్రాకులాడుతున్నావేంటి ఈ తాపత్రయాలంతా ఏంటి ఎంతకాలం ఉంటాం ఈ ప్రపంచంలో ఎందుకు అసలైనటువంటి విషయం మీద నీకు దృష్టిపోలేదు పోలేదు భానే నా విషయ స్పృహ అభానే నా పరం ప్రేమ తెలియనప్పుడు దాన్ని ప్రేమించలేవు తెలిసిన తర్వాత రెండో దాని మీద పోదు అత బానే భానే అపి అసౌ అభానత ఇది ఇది అబ్జెక్షన్ ఇది అబ్జెక్షన్ చూసారా మన అందరిలో ఉండే ఇదే ఇందిరా ఇంత బాగా చెప్తాడు స్వామిజీ కష్టపడుతున్నాడు మన కోసం మనం కూడా కష్టపడి అర్థం చేసుకుంటాడం కదలకుండా కూర్చొని వింటానాం కదా అన్ని చెవుల నుంచి పోతాడు ఎక్కడ బయటికి పోతాడో అర్థం కావడం లేదు ఏమవుతుందో తెలియడం లేదు మళ్ళీ ఏదన్నా చిన్న సమస్య వచ్చిందంటే తలకిందర అయిపోతాడు ఎక్కడుంది ఇదంతా ఏమవుతుంది ఇదంతా ఇప్పుడు నాయన స్టార్ట్ అవుతుంది కదా అంటే శాస్త్రం ఇప్పుడు మొదల ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్యం శాది శా don't no.